ప్రైజ్ లోడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ మనం ప్రేయర్ ని స్టార్ట్ చేసుకుందాము ఈ రోజు స్కై ఆరాధనలో జాయిన్ అయిన మీ అందరికీ నా వందనలు తెలియజేస్తున్నాను మనం ప్రార్థనతో యొక్క మీటింగ్ ఆరంభించుకుందాము మన మధ్యలో ఉన్న సుధాత సిస్టర్ మనకి స్టార్టింగ్ ప్రేర్ చేస్తారు క్యాథరిన్ సిస్టర్ పాట పాడతారు ప్రైజ్ లాడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ మనం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మహోన్నతుడ సర్వశక్తి మంతుడ సర్వాధికారిపైన ఏసయ మహిమలో నివసించే నా తండ్రి నీకు కృపా సన్నిధిలోనికి ప్రభావం మమ్మల్ందరినీ ఈ విధంగా తోడుకుని వచ్చినందుకు ఈ సాయంత్ర కాల సమయంలో ప్రభాని మీ యొక్క వాక్ చేత దర్శిస్తున్నందుకు మీకు వందనాచిస్తున్నాం నా విమోచకుడ సజీవుడమైన దేవ నీకు వందనాలయ్యా ఎన్నిసార్లు స్తుంచినా ప్రభ సరిపోతున్నాయన నీవు చేసిన మేళ్ళు మా జీవితాల్లో లెక్కింపలేనివి ప్రభ ఎన్ని సార్లు స్తుతించినా కూడా నా తండ్రి మా నాలు సరిపోతున్నాయన గొప్ప కార్యములు మా పట్ల ఎంత కాలమైనా మమ్మల్ని ఉపేక్షించే దేవుడు మా ప్రతి పాపంని క్షమిస్తున్న దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా నీకు సమీపంగా జీవించే కృప మాకు మీకు వందనాలు ప్రభ నా తండ్రి మీరు లేకుండా మేము ఒక క్షణం కూడా బ్రత్ లేం నాయన మా జీవితాలలో ప్రభలతండి మీరు చేస్తున్నటువంటి ప్రతి విధమైన ఆశ్చర్య కార్యంలో ప్రభ మేము వివరిస్తూ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టండి ఈ సాయంత్ర కాలం ప్రతి ఒక్క బిడన్ మీరు దర్శించండి వాక్యం చేత మాట్లాడండి మనోనేత్రంలో వెలిగించండి నా ప్రభని యొక్క వాక్యపు లోతులోనికి మమ్మల్ని నడిపించండి వాక్యం విత్తనై ఉండగా ప్రభల సాతాను దోచుకుని పోకుంటున్నట్లు ప్రభ ఆ విక్యం విత్తనం హృదయంలో పటిష్టంగా ప్రభా పరిశుద్ధుల రానైన బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలనైనా ఏ విధమైన ఆటంకంలో లేకుండా ప్రభా ప్రతి ఒక్కరు మీరు తోడుకుని రండి ప్రభా అనేకులు ప్రభనా తండ్రి మీ యొక్క వాక్యం వినిటకు వేగిరపడేటట్టు ఆ యొక్క వేగిరపడే హృదయంని దయచిమ్మని ప్రార్థిస్తున్నాం అంధకార మంత్ర చీకటి శక్తులను బంధిస్తున్నా నా దగ్గర నా తండ్రి నా రక్షకుడు నా విమోచకుడు ప్రభానా తండ్రి మమ్మల్ని పోషించేవాడవు మమ్మల్ని బ్రతికించేవాడవు జీవింపజేయ ఆత్మను మాకు దయచేసిన దేవుడు నీకు వందనాలు ప్రతి రోగం నుంచి మాకు ఇచ్చిన స్వస్థతను బట్టి నీకు వందనాలు ఈ సాయంత్రకాల సమయం ప్రతి బిడ్డను మీరు ప్రత్యేక రీతిగా దర్శించండి ప్రత్యేక రీతిగా మీరు ముట్టండి మాతో మాట్లాడండి మమ్మల్ని అందరినీ సరి చేయండి ప్రభ మాలోని అయోగ్యతలు మా బలహీనతలు కొట్టివేయండి నాయన ప్రభ నీకు నదండి మరి సాక్షి బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టినందుకు నీకు వందనాలు మా యొక్క ఫలింప చేయండి ప్రభ నా ప్రతి ఒక్క బిడ్డని యొక్క వాక్కు ద్వారా మారు మనసు పొందినట్లు నా తండ్రి ఈ యొక్క ఈ మీరు దీవించమని ఏసయ శక్తి గల అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి స్టర్ ప్రైజ్లాడ్ అక్క థ్యాంక్ యూ అక్కస్టర్ మీరు పాట పడండి ప్రేస్లాడ్ బ్రదర్ సిస్టర్స్ అందరికీ పాట పాడదాము అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి నా గుండెలోని బాధ చెప్పాలి అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి నా గుండెలోని బాధ చెప్పాలి అమ్మ నాన్ను నీ వేనయ్యా ఆదుకో ఆదుకొని ఆదరించయా అమ్మ నాన్నయూ నీ ఆదుకు ఆదుకో ఆదుకొని ఆదరించయా అయ్యా ఎస్ అయ్యా నాయస అయ్యాసయ్యా అయ్యా నాయసయ్యా అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి నా గుండెలోని బాధ చెప్పాలి అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి నా గుండెలోని బాధ చెప్పాలి కోడితన పిల్లలను రెక్క చాటునాం దాచి ఉంచి కాపాడినట్లు కోడితన పిల్లలను రెక్క చాటునాం దాచి ఉంచి కాపాడినట్లు నన్ను కాయుము నన్ను దాచుము నన్ను కాయుమో నన్ను దాచుము Ya Yesaya ayana Yesaya ayaya Yesaya ay నా ఎస్ అయ్యా అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి నా గుండెలోని బాధ చెప్పాలి ఎస్ నిన్నొక్కసారి నేను చూడాలి నా గుండెలోని బాధ చెప్పాలి చిన్న గొర్రె నేను ఎత్తి ఆడుకో ఒక్క చిన్నగుర్ర పిల్ల నేను ఎత్తి ఆడుకో ఒక్క అడుగు వేయలేనయా సేద తీచము విశ్రాంతి నీయము సేద విశ్రాంతి నీయ్యుము అయ్యా ఎసయ్యా అయ్యా నా ఎసయ్యా అయ్యా ఎసయ్యా Hayya, naya sayya, ni nuk kasari nenu chudali, naa gundaloni bad chepali. Hayya, ni nuk kasari nenu chudali, naa gundaloni bad chepali. తండ్రి తన కుమారుని ఎత్తుకొని నట్లు దేవుడే నన్ను మోసెను తండ్రి తన కుమారుని ఎత్తుకొనినట్లు దేవుడే నన్ను మోసెను ఎస్ నాకు సుఖమే ఎస్ నాకు సుఖమే అయ్యా ఎసయ్యా అయ్యా నాయస అయ్యాసయ్యా అయ్యా నాయసయ్యా అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి నా గుండెలోని బాధ చెప్పాలి సయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి నా గుండెలో ని బాధ చెప్పాలి పక్షిరాజు పిల్లలను గూడు నుండి లే పక్షిరాజు పిల్లలను గూడి నుండి లేపి రెక్కలపై మోయునట్లుగా ఎదుగజేసెను నన్ను ఎగురవేసెను ఎదుగ చేసెను నన్ను ఎగురవేసెను అయ్యా ఎసయ్యా అయ్యా నా ఎస్యా అయ్యా ఎసయ్యా అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి నా గుండెలో నీ బాధ చెప్పాలి ఎస్ అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి నా గుండెలో నీ చెప్పాలి థ్యాంక్ సిస్టర్ ప్రైజ్ ప్రైజ్ లోడ్ సిస్టర్ మన మధ్యలో ఉన్న పరిశుద్ర బ్రదర్ మనల్ని వాక్యంలోకి నడిపిస్తారు ప్రైజ్ లోడ్ బ్రదర్ సిస్టర్ అందరికి ప్రైన్స్ లోడ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా వందనాలు శుభములు వాక్యానికి వెళ్ళకం ముందుకు మనం చిన్న ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధుడమైన తండ్రి ప్రేమా కలిగిన దేవ కృప కలిగిన మా ప్రభు ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు ఈ గడిచిన కాలం మీకు కృపు కూడా కాచి కాపాడుతూ వచ్చినందుకు వందనాలు తండ్రి ఈ సాయంత్రకాల సమయంలో నన్ను సన్నిధిలో తండ్రి చేరి ప్రభా నీ స్థుతించడానికి నీ స్వరం వినడానికి నీకు మొర పెట్టుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు మీరు ఇచ్చిన సహవాసాన్ని బట్టి వందనాలు కృతజ్ఞతలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నావు తండ్రి ఎక్కడిద్దరు ముగ్గురుంటే ఎక్కడ ఉండాలన్న దేవుడు ప్రభా మా మధ్యలో మీరు దిగినామని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి ఆరాధన అంతటిలో సహాయపడండి నేను ఇంతవరకు ప్రభా పాటల ద్వారా మీరు మహిం పొందారని సంపూర్ణంగా నమ్ముచ్చున్నాను తండ్రి నేను ప్రభా నీ వాక్యాలను మేము ధ్యాని ధ్యానించబోతుంటుండగా మీ సహాయం అనుగ్రహించండి మీరే మాతో మాట్లాడండి నా ప్రభా నా తండ్రి వాక్యం చెప్ప నేను నన్ను మీరు జ్ఞాపకం చేసుకోనండి మీ సిల్లుచాటును మరుగుపరచండి నేను మీ ఆత్మతో నింపండి నా తలంపులు నా ఆలోచనలు సమస్తము కొట్టువేయండి ప్రభా నా నోటిని మీ బోరగా వాడుకొని మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాను నా సంస్థ ప్రభా తనంతటి తండ్రి నీ అధికారాన్ని ఒప్పుకుంటున్నాను ప్రభా మీరే తండ్రి ఆయన అలోండి మా అందరితో మాట్లాడమని మా ఆత్మీయ జీవితాలను ప్రభా మీకు ప్రీతికరమైన జీవితం నైనా మేము కలిగి ఉండడానికి నా తండ్రి సహాయపడమని మీ కృపను అనుగ్రహించమని ముందున్న సమయం అంతటిని ప్రభా మాకు మేలుకరంగా చేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఈరోజు మనం వాక్యం కొరకై విషయ గ్రంథము ఆరో అధ్యాయము మొదటి నుండి ఏడు వచ్చనాల వరకు మనం చదువుకుంటాము ఇక్కడ జరుగుతున్న సందర్భం మనందరికీ కూడా తెలుసు విషయ గ్రంథం ఆరో అధ్యాయంలో మొదటి వచనం నుంచి ఏడవ వచనం వరకు మనం అనేక పర్యాలు ధ్యానించి ఉంటాము మనందరికీ కూడా ఇక్కడ జరుగుతున్న సందర్భం తెలుసు అయినప్పటికీ ఈరోజు మరొక పర్యాయం జ్ఞాపకం చేసుకున్న వరంగా మనం ఉంటాం యశ గ్రంథం ఆరో అధ్యాయం మొదటి వచనంలో ఇక్కడ యశ తన దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు తను దేవుని ఆలయంలో ఉన్నాడు అదే అక్కడ రాయబడతా ఉంది రాజైన ఉద్య మృతి నుందిన సంవత్సరం అత్యున్నతమైన సింహాసన ప్రభు ఆసీనుడై ఉండగా నేను సూచితని ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనిను ఆ సంవత్సరమే రాజైన విజయ మరణించాడు ఆ సంవత్సరమే యషయా దర్శనాన్ని చూస్తున్నాడు అత్యున్నత సింహాసన ప్రభు ఆసీనుడై ఉండగా ఆయన చూస్తూ అంటే ఆయన పరలోకంలో దేవాలయంలో ఉన్నాడు దేవుని చొక్కా అంచులు ఆయన చివరలు ఆ చొక్కా అంచులు దేవాలయమును నిండుకొన్నాయి అంటే దేవుడు ఆ మందిరం అంతా ఆ దేవాలయం అంతా నిండి ఉన్నాడు మనం ఇంగ్లీష్ లో చూస్తే ఫిల్ అనే పదం మనకు కనిపిస్తుంది ఫిల్ అంటే నిండి ఉండడం ఫిల్డ్ ద టెంపుల్ అండ్ హిస్ట్రైన్ ఫిల్డ్ ద టెంపుల్ అంటే ఆ ఆలయం మొత్తాన్ని దేవుడు ఆవరించున్నాడు ఆ ఆలయం నిండా దేవుడే ఉన్నాడు అని అర్థం తర్వాత రెండో వచనంలో ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలుండెను ప్రతి వాడు రెండు రెక్కలతో తన ముఖమును రొంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రొంటితో ఎగురుచుండెను తర్వాత అక్కడ శరాపులు నిలిచి ఉన్నారు తర్వాత వారికి ఒక్కొక్కరికి ఆరు వేసి రెక్కలు ఉన్నాయి రెండు రెక్కలతో ఏమో వాళ్ళ ముఖాన్ని కప్పుకున్నారు రెండు రెక్కలతో ఏమో వాళ్ళ కాళ్ళను కప్పుకున్నారు రెండుతోమో ఎగురుతూ ఉన్నారు అక్కడ జరుగుతున్నది ఏంటిది అనంటే వారు సైన్యములకు అధిపతి యుహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నిండి గొప్ప తో గాన ప్రతిగానములు చేచుండిరి వరంతా కూడా దేవుని సన్నిధిలో చేస్తుంది ఏంటి అని అంటే దేవుని ఆరాధిస్తున్నారు దేవుని ఆరాధిస్తున్నారు ఏమని యహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నిండున్నదని గొప్ప స్వరముతో అంటే భయంకరంగా గంభీరంగా గాన ప్రతిగానాలు చేస్తూ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు అక్కడ రాయబడిన మాట వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేద్ద నిండగా అంటే అక్కడున్నటువంటి శరాపులు అక్కడున్నటువంటి మిగతా దేవుని దూతలు అందరూ కలిసి వారి కంఠస్వరము వారి దేవునితో గొప్ప స్వరముతో గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారు అప్పుడు ఏం జరుగుతుంది అంటే వారి కంఠస్వరము వలన అంటే వారు ఎప్పుడైతే ఆరాధిస్తూ వారి స్వరం వలన గడప కమ్ములు పునాదులు ఆ పునాదులు కదులుతున్నాయి మందిరం యొక్క ఆ గడప యొక్క కమ్ముల పునాదులు ఏం చేస్తున్నాయి కదులుతూ ఉన్నాయి అంటే మన భాషలో అర్థం కావడానికి షేక్ అవుతున్నాయి అనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు మందిరం కూడా ధూమము చేత నిండి ఉన్నది మందిరం కూడా దేవుని మహిమతో ఆ ధూమముతో నిండి ఉంది ఈ యొక్క ఈ యొక్క దర్శనాన్ని చూస్తున్నాడు లేదంటే ఆయనే పరలోకంలో ఉన్నాడు చూస్తూ ఉన్నాడు ఇక్కడ జరుగుతుంది ఏంటి అనంటే దేవుడు అయన సింహాసనం మీద కూర్చున్నాడు అత్యున్నత సింహాసనం మీద ఆ మందిరం అంతా కూడా దేవుడై నిండి ఉన్నాడు ఆ దేవుడు ఎటువంటి వాడు అనంటే మనకు తెలుసు ఎవరు సమీపింపరాణి తేజస్సులో ఉండే దేవుడు శ్రీమతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పదహార వచనంలో మనం ఆ మాట చూస్తాం సమీపింపరాణి తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు ఆ దేవుడు ఎలా ఉన్నాడు సమీపింపరాణి తేజస్సులో అంటే ఎవరు కూడా ఆయన్ని చూడలేనంతగా ఎవరు కూడా ఆయన దగ్గరకు రాలేనంతగా సమీపించలేనంత తేజస్సుతో దేవుడు సింహాసనం మీద కూర్చున్నాడు అదే మాట అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయము పదమూడవ వచనంలో మనం అక్కడ మాట చదివితే రాజా మధ్యాహ్నం నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని ఆయన ఎప్పుడు చూశాడు దర్శనం మధ్యాన కాలంలో మధ్యాహ్నం అని అంటే ఆల్రెడీ సన్ను సూర్యుడు తన పూర్తి శక్తితో పూర్తి ప్రకాశంతో ప్రకాశిస్తూ ఉంటాడు మార్నింగ్ అయితే కొంతకంటే తక్కువ ఉండొచ్చు సాయంత్రం అయితే కొంత తక్కువ ఉండొచ్చు కానీ మధ్యాహ్నం అయితే పూర్తి ప్రకాశంతో పూర్తి వెలుగుతో ప్రకాశిస్తూ ఉంటాడు సూర్యుడు మరి ఆ సమయంలో తను దేవుని దర్శనాన్ని చూశాడు యేసుప్రభుని దర్శనంగా చూశాడు ఏమని చూశాడు అనంటే సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన ఒక వెలుగు అంటే ఏదైతే సూర్యుని మనం చూస్తూ ఉన్నామో ఆ సూర్యుని తేజస్సు కంటే మించిన మిక్కిలి ప్రకాశమైన ఒక వెలుగును చూస్తూ వచ్చాడు అంటే దేవుని యొక్క గుణగణను వివరిస్తున్నాడు దేవుడు ప్రకాశవంతమైనటువంటి వెలుగులో ఉండేటువంటి వాడు సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైనటువంటి దేవుడు అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు ఇదే మాట మనం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం పదహారులో కూడా చూస్తాం ఆయన తన కుడి చేత ఏడు నక్షత్రములు పట్టుకొని ఉండెను ఆయన నోటి నుండి రెండంచెలకు వాడియల కడ్గం ఒకటి బయలు వెళ్ళల్చుండెను ఆయన ముఖము మహాతేజస్సుతో ప్రకాశించున్న సూర్యుని వల్లే ఉండెను అంటే దేవుని ముఖం ఎలా ప్రకాశిస్తూ ఉంది అనంటే మహాతేజస్సుతో అంటే ఎందుకు ఇదంత జ్ఞాపకం చేస్తున్నానంటే దూతలు అక్కడ ఉన్నటువంటి శరాపులు వారు దేవుని చూడలేకపోతూ ఉన్నారు దేవుడు ఆలేమంత నిండున్నాడు దేవుడు సూర్యుని కంటే కూడా ప్రకాశవంతమైన తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నాడు దేవుని దూతలు చూడలేకపోతున్నాయి కళ్ళు కప్పుకున్నాయి అక్కడ వారంతా కూడా అంత గొప్ప దేవుణ్ణి అత్యున్నత సింహాసనాశియుడైన దేవుణ్ణి ప్రకాశమైనటువంటి ఆ దేవుణ్ణి గొప్ప వెలుగులో ఉన్నటువంటి ఆ దేవుణ్ణి పరిశుద్ధుడైనటువంటి వాణ్ణి దేవుని సన్నిధిలో స్థుతిస్తూ ఉన్నారు ఆరాధిస్తూ ఉన్నారు సైన్యములకు అధిపతి యహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వారు పూజ వారు ఆరాధిస్తూ ఉన్నప్పుడు అక్కడ గడప కమ్ములు పునాదులు కదులుతున్నాయి అని రాయబడింది తర్వాత ఐదో వచనంలో మనం చూస్తే నేను యష్యా మాట్లాడుతున్నాడు ఇప్పుడు నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించి వాడను నేను నశించి రాజును సైన్యముల కతిపతి నగు యహోవాను నేను కనులారా చూచితననుకోటిని అక్కడ ఉన్నటువంటి దేవదూతలు కావచ్చు శరాపులు కావచ్చు దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాయి దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాయి ఆ సందర్భంలో ఉన్నటువంటి యశయ మాత్రము దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నాడు అదే మందిరంలో ఏ మందిరంలో అయితే దేవుని సన్ని ఏ మందిరంలో అయితే దేవుడు సింహాసనం వేసి కూర్చొని ఉన్నాడో ఏ ఆలయంలో అయితే దేవుడు సింహాసనం మీద ఉన్నాడో ఏ ఆలయంలో అయితే ఆరాధన జరుగుతుందో దూతలు శరాపులు అందరూ కలిసి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారో ఆ దేవాలయంలోనే యష్యా ప్రవక్త ఉన్నాడు ఆ యష్యా ప్రవక్త వారందరూ కలిసి దేవుణ్ణి ఆరాధిస్తూ అతను మాత్రం దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నాడు అతను మాత్రం దేవుణ్ణి స్తుతించలేకపోతున్నాడు అతను మాత్రం దేవుణ్ణి కొనియాడలేకపోతున్నాడు ఆ సందర్భంలో దేవుని ఆలయంలో అతను ఉన్నప్పుడు అతనికి జ్ఞాపకం వచ్చింది ఏంది అనంటే అయ్యో అంటే ఇక్కడ మనకి చిన్న పదంగా కనిపిస్తుంది కానీ మనం ఊహించుకుంటే ఆయన అది చిన్నగా అరవలేదు ఆయన గావుకాక పెట్టాడు అయ్యో అని పెద్దగా గావుకేక పెడతారు కదా ఆ రీతిగా గావుకాక పెట్టి నేను అపవిత్రమైన పెదవులు గలవాడును అన్నాడు ఎప్పుడైతే పరిశుద్ధమైనటువంటి దేవుని సన్నిధిలో అతను ప్రవేశిస్తాడో వచ్చాడో ఆయన ఆయన ప్రజెన్స్లో ఉన్నాడో అతడు దేవుణ్ణి ఆరాధించడానికి ముందు దేవుణ్ణి ఆరాధించలేకపోగా అతనికి ఏం జ్ఞాపకం వచ్చినాయి తనలో ఉన్నటువంటి బలహీనతలు జ్ఞాపకం వచ్చినాయి తనలో ఉన్నటువంటి పాపాలు జ్ఞాపకం వచ్చినాయి తన యొక్క స్థితిగతులు జ్ఞాపకం వచ్చినాయి ఇంతటి పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో నేనున్నాను కానీ నేను అంత పరిశుద్ధున్నా అంటే కాదు నేనంత గొప్పవాడినా నేను ఆ దేవుని సృష్టించడానికి అర్హుడున్నా అంటే కాదు నేను ఆ దేవుడిని కొనియాడదగడానికి నేను అర్హుడునా అంటే కాదు ఆ దేవుడు పరిశుద్ధుడు ఆయన సన్నిధిలోనే ఉన్నానని ఏడుస్తున్నాడు అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను ఎప్పుడైతే దేవుని సన్నిధిలో దేవుని ప్రజెన్స్లో ఆయన వచ్చాడో ఆయనకి ఏం అంటే తన అవిదేతలు జ్ఞాపకం తన జీవితంలో ఉన్న పాపాల జ్ఞాపకం నేను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించి నేను నశించితిని అని అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఆయన పలికింది వాస్తవం ఏదైతే ఏషియా ప్రవక్త పలుకుతున్నాడో ఆ మాట అది వాస్తవం అతడు నిజంగానే అపవిత్రమైన పెదవులు గలవాడు నిజంగానే దోషము చేసినటువంటి వాడు ఎందుకు అంటే ఆరో వచనం ఏడో వచనం మనం చదివితే మనకు అర్థమయ్యేది అదే అప్పుడు ఆ శరాపులలోనొకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యుద్ధకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను నీ దోషము తొలగిపోయేను అనను ఒకవేళ యషియా పాపం చేయకపోయిండుంటే ఒకవేళ యషియా జీవితంలో దోషము లేకపోయిండుంటే తన జీవితంలో పాపము లేకపోయిండు ఉంటే తెరాపు వచ్చి ఆ బలిపేట మీద ఉండే నిప్పును తీసుకొని వచ్చి కారుతో ఆ నిప్పును చేత తన నాటి తన నోటికి తగిలించాల్సిన అవసరం ఉండేది కాదు ఈ మాట ఆ శరాపు పలికేది కాదు నీ పెదవులకు తగిలను కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమయ్యను నీ దోషము తొలగిపోయను ఈ మాట అనేది కాదు ఆ మాట అనేది కాదు ఎందుకు ఆ మాట అనిందంటే యష నిజంగానే దేవుని సన్నిధిలో తన యొక్క పాపాన్ని ఒప్పుకున్నాడు దేవుణ్ణి ఆరాధించడానికి నేను అర్హుడును కానని ఒప్పుకున్నాడు దేవుణ్ణి స్థుతించడానికి నాకు యోగ్యత లేదని ఒప్పుకున్నాడు ఇంత పరిశుద్ధుడైన ఈ దేవుని సన్నిధిలో నేను నిలబడ్డానికి అర్హుడును ఖానని పెద్దగా గావు కేకలే సరుస్తున్నాడు పశ్చాత్తాపడుతున్నాడు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నాడు చూడండి ఈ సందర్భాన్ని మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నానంటే యషయ ఎప్పుడైతే దేవుని సన్నిధిలోనికి వచ్చాడో యషయా ప్రవక్త తను తన యథార్థతను చాటుకుంటున్నాడు తను యథార్థంగా నడుచుకుంటున్నాడు దేవుని సన్నిధిలో యథార్థంగా ప్రవర్తిస్తున్నాడు ఎప్పుడైతే దూతలు అక్కడున్నటువంటి శరాపులు దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాయో యుహోవ పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతి గానములతో స్వరముతో పెద్ద స్వరముతో దేవుణ్ణి ఆరాధిస్తున్నాయో ఆ మాట ఏంటిది గడప కమ్ముల పునాదులు కదిలినాయి దేవుని మందిరంలో గడప కమ్ముల పునాదులు కదిలినాయి యషియా మాత్రం తన హృదయం కదిలిపోయింది యషియా తన హృదయం కదిలిపోయింది వారు ఆరాధన చేస్తుంటే అక్కడ గడప కమ్ముల పునాదుల అదిరినాయి కానీ యశ్యక మాత్రం గుండె జారిపోయినంత పని అయిపోయింది గుండె కదిలినంత పని అయిపోయింది అందుకే ఆయన అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడనని ఏడుస్తున్నాడు ఎందుకు అనంటే దేవుని సన్నిధిలో దేవుని ప్రజెన్స్లో అంటే దేవుని ఆత్మ సంచారం మధ్యలో ఆయన ఉన్నాడు దేవుని ఆత్మ సంచారం మధ్యలో ఆయన ఉండి ఏం చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు తన జీవితంలో పనిచేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు అక్కడ పనిచేస్తూ ఉన్నాడు ఏం చేశాడైనా వచ్చి ఆయన యొక్క పాపాన్ని ఒప్పుకునేలాగా చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు యొక్క ప్రధానమైన గుణగణం అదే కదా లోకమును గురిచి తీర్పును గురించి పాపమును గురిచి ఆయన ఒప్పుకొన చేస్తాడు ఏం చేస్తాడైనా సత్యంలోనికి నడిపిస్తాడు ఏం చేస్తాడైనా ఆయన మనతో ఉండి మనల్ని నడిపించేవాడు యషియతో ఉన్నాడు యష్యాలో పని చేస్తున్నాడు దేవుని సన్నిధిలో దేవుని ఆవరణంలో పరిశుద్ధాత్ముని ప్రజెన్స్ లో దేవుడు ఒప్పింపజేశాడు తన హృదయం కదిలిపోయింది తన హృదయం బద్దలైంది ఇంత పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో అపవిత్రమైన పెదవులు కలిగిన దోషినైనా నేను పాపినేను నేను నిలబడ్డానని యథార్థంగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి చూడండి ఎప్పుడైతే యషయ తన యథార్థతను చాటుకున్నాడో ఎప్పుడైతే యషయ తన యథార్థతను ప్రకటించుకున్నాడో దేవుని సన్నిధిలో తన స్థితిగతులను ఒప్పుకున్నాడో ఎప్పుడైతే దేవుని పాద ఎప్పుడైతే తను నేను నశించి అని తను అనుకుంటూ వచ్చాడో దేవుడు అతని యథార్థతను గమనించాడో దేవుడు అతని యథార్థతను చూసి అతనికి సహాయం చేసి తన పాపాన్ని పరిహరించాడు తన పాపాన్ని తన దోషాన్ని దూరపరిచాడు తన పాపాన్ని తన దోషాన్ని దూరపరిచి తన పనికి తను యేష అని ప్రత్యేకపరుచుకున్నాడు తన పనిలో దేవుడు వాడుకున్నాడు కాబట్టి చూడండి మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం ఏంటిది అని అంటే దేవుని సన్నిధిలో యథార్థత ఎంతో అవసరం దేవుని సన్నిధిలో మనం ఉంటున్నప్పుడు దేవుని ప్రజెన్స్లోనికి మనం వస్తున్నప్పుడు యథార్థత ఎంతో అవసరం యథార్థవంతుల ప్రార్థనే దేవుడు వింటాడు యథార్థవంతుల ప్రార్థన అంటేనే దేవునికి ఇష్టం అదే మనము సామెతల గ్రంథము పదిహేనో అధ్యాయం ఎనిమిదవ వచనంలో మనం చూస్తాం సామెతల గ్రంథం పదిహేనవ అధ్యాయం ఎనిమిదవచనంలో భక్తిహీనులు అర్పించు బలులు యహోవాకు హేయములు ఎవరైతే భక్తిహీనులు దేవుడు అంటే లెక్క లేనటువంటి వారు భక్తి లేనటువంటి వారు వారు అర్పించే బలు దేవునికి హేయమైన యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము ఎవరైతే యథార్థతతో ప్రార్థిస్తారో ఎవరైతే యథార్థంగా దేవుని సన్నిధిలో నడుచుకుంటారో ఆ ప్రార్థన దేవునికి ఆనందకరమైనది ఆ ప్రార్థన దేవునికి సంతోషకరమైనది దేవుని ఆనందింపజేస్తుంది దేవుని మహింపరుస్తుంది ఆ ప్రార్థన మన తెలుసు లుకాసు వార్తలో మనం ఎన్నోసార్లు ధ్యానించి ఉంటాం లుకాసు వార్త అధ్యాయం పదో వచనంలో మనకు తెలిసి మాట ప్రార్థన చేయుటకు ఇద్దరు మనుషులు దేవాలయకు వెళ్ళారు ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళి వారిలో ఒకడు పరిసయుడు ఉన్నాడు ఇంకొకడు శంకర్ ఉన్నాడు వీరిదువురు దేవాలయానికి వెళ్ళారు ప్రార్థన చేస్తున్నారు పరిశేవుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు అనంటే దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులునైనా ఇతర మనుషుల వలనైనాను ఈ సుంకరి వలనైనాను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతున్నాను అంటే నేను ఈ దొంగల్లాగా లేను ఈ అన్యాయస్తుల్లాగా లేను ఈ వ్యభిచారుల్లాగా లేను ఇతర మనుషులైన ఈ సుంకరిలాగా లేను అంటే తన దృష్టిలో చూడండి ఈ దొంగలెవరు హేయమైనటువంటి వారు ఈ అన్యాయస్తులెవరు హేయమైనటువంటి వారు ఈ వ్యభిచారులు ఎవరు హేయమైనటువంటి వారు సుంకరులెవరు హేయమైనటువంటి వారు అంటే మిగతా తనను తాను కంపేర్ చేసుకొని ఈ తన మిగతా హేయంగా చూడడమే కాకుండా ఏం చేస్తున్నాడు తను తాను హెచ్చించుకుంటున్నాడు నేను వీళ్ళగా ఉండట్లేదు ప్రభు అందుకు నన్ను ఉంచినందుకు నీకు కృతజ్ఞత వస్తు ఉండనందుకు అంటే నేను అలా లేను అని చెప్తున్నాడు దేవుని సన్నిధిలో నేను ఉండనందుకు అన్న దాని అర్థం ఏంటిది అని అంటే దాని అర్థం దేవునికి మహిమెళ్తుంది అన్నట్టు దేవుని సహాయంతో చేసడన్నట్టు ఉండనందుకు అనంటే ఇది నేను చేశాను ఇది నా శక్తితో చేశాను నేను చోరులాగా ప్రవర్తించలేదు వ్యభిచారులాగా ప్రవర్తించలేదు అన్యాయస్తుల్లాగా ప్రవర్తించలేదు సోంకరులాగా ప్రవర్తించలేదు ఉండనందుకు అంటే నేను నా సొంత శక్తితో వచ్చింది అది ఉంచినందుకు అంటే దేవునికి మహిమ వెళ్తుంది ఉండనందుకు అంటే అది నా స్వశక్తి ఇది నా జ్ఞానం ఇది నా తీర్మానం అని తను తాను హెచ్చించుకుంటున్నాడు నువ్వు ఉండనందుకు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తే దేవునికి మహిమ వస్తుందా రాదు అది అంటున్నాడు వారం నాకు రెండు మార్లు ఉపవాసం చేయచు నా సంపాదన అంతటిలో పదియ వంతు చెల్లించుతున్నానని తనలో తాను ప్రార్థించు చుండెను ప్రార్థన చేస్తున్నాడు నేను రెండు ఉపవాసం ఉంటున్నాను నా సంపాదన అంతటిలో పదయ వంతు నీకు అని తనలో తాను ప్రార్థన చేసుకుంటున్నాడు ఏం చెప్తున్నాడంటే నేను నీతి మంతుడిని నన్ను నీతి నేను ఉన్నాను నీ గొప్పతనం ఏమీ లేదు నేనున్నాను పైపెచ్చి నేనేం చేస్తున్నాను నీకే దశంభాగం ఇస్తున్నాను నీకే ఇంకా సహాయం చేస్తున్నాను అని తను తాను హెచ్చించుకుంటున్నాడు యథార్థత లేదు దేవుని సరిహద్దుకి వచ్చాడు ఒప్పుగోలు లేదు నిజంగా తన జీవితం అరీతిగా ఉందంటే లేదు తాను దొంగతనం చేయకపోవచ్చేమో తాను వ్యభిచారం చేయకపోవచ్చేమో సొంకరిలాగా ఎక్కువ డబ్బులు వసూలు చేయకపోవచ్చేమో కానీ హృదయంలో గర్వం ఉంది ఆ గర్వము దొంగతనం చేయడం కన్నా వ్యభిచారం చేయడం కన్నా అన్యాయం చేయడం కన్నా సొంకరిగి చేసేటువంటి పాపం కన్నా అది బహు భయంకరమైన పాపం దేవుడు సహించలేనటువంటి పాపం గర్విష్ఠి హృదయము దేవునికి బహు విరోధమైనది అతను అనుకుంటున్నాడు నేను చోరుల కంటే అన్యాయస్తుల నేను ఉండలేదు అంటున్నాడు అంతకంటే భయంకరమైన పాపం తన జీవితంలో ఉంది అదే గర్వం అదే అతిశయం అది తన జీవితంలో ఉంది కాబట్టే దేవుడు అన్నాడు అతని ప్రార్థన దేవుడు వినలేదు తన జీవితంలో యథార్థత లేదు అతడి జీవితంలో తగ్గింపు లేదు దేవుని సన్నిధికి వచ్చి గర్వాన్ని ప్రదర్శిస్తున్నాడు అదే ఇంకొక వ్యక్తి వచ్చాడు ప్రార్థన చేయడానికి సుంకరి అని అంటున్నాడు పద్దె పద్దెనిమిదోదయం పదమూడవ వచనంలో అయితే శుంకరి దూరముగా నిలుచుండి ఎక్కడ నిలుచున్నాడు దేవుని సన్నిధిలోనికి కూడా రాలేదు దూరంగా నిలుచున్నాడు ఎందుకు నిలుచున్నాడు ఆకాశములు అయిపో కనులెత్తుటకు ధైర్యము చాలక రొమ్ము కొట్టు కొనుచు ఆకాశం వైపు ఏం చేశాడు చూశాడు అది చూడడానికి కూడా తనకు ధైర్యం చాలలేదు ఎందుకనంటే దేవుడున్నాడు పైన పరలోకంలో సింహాసనం వేసుకుని దేవుడు కూర్చున్నాడు ధైర్యం చాలా చూడడానికి ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు గొప్ప దేవుడు హృదయాంతరంగాలు పరిశీలించే దేవుడు ఆయన చూడలేకపోయాడు చూడలేక ధైర్యము చాలక రొమ్ము కొట్టుకుంటూ ఇంతక ఏసే ఎట్లాగైతే అయ్యో అని పెద్దగా గావుకెక్క వేశాడో ఈయన కూడా అదే రీతిగా రొమ్ము కొట్టుకుంటున్నాడు రొమ్ము కొట్టుకుంటూ దేవ పాపినైనా నన్ను కరుణించుమని పలికెను ఇది యథార్థమైన ప్రార్థన దేవునికి మనం చదువుకున్న యథార్థమైన ప్రార్థన యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం దేవుని సన్నిధిలో శంకరి వచ్చాడు పరిసయుడు వచ్చాడు పరిసయుడు యథార్థమైన ప్రార్థన చేయలేదు దేవునికి విరుద్ధమైన ప్రార్థన చేశాడు దేవుని సన్నిధిలో నిలబడి తగ్గింపు లేకుండా ప్రవర్తించాడు దేవుని సన్నిధిలో ఉండి తను తాను హెచ్చించుకుంటున్నాడు కానీ శంకరి అయితే యథార్థమైన ప్రార్థన చేస్తున్నాడు ఏమని నేను పాపిని నిజమే ఆయన పాపి అన్యాయంగా పనులు వసూలు చేశాడు దుర్భాషలాడుంటాడు పనులు వసూలు చేసేటప్పుడు తిట్టుంటాడు కొట్టుంటాడు ఏవివో చేస్తుంటాడు ఇన్ని పాపాలు చేసి నేను దేవుని సన్నిధికి ఎలా వెళ్ళగలను ఇన్ని ఘోరమైన పనులు చేసిన నేను దేవుని సన్నిధిని ఎలా వెళ్ళగలను ఎలా ఆయన ఎదుర్కోగలను ఎలా ఆయన వైపు చూడగలను నేను పాపిని కదా అని దేవుని దగ్గరికి వచ్చి దేవుని దగ్గర మొరపెడుతున్నాడు నేను పాపిని ప్రభు నన్ను కరుణించుము అని యథార్థమైన ప్రార్థన యథార్థత అంటే ఉన్నది ఉన్నట్టుగా దేవుని ఎదుటి కనిపరచుకోవడం ఆ పని పరిశీడు చేయలేదు కానీ ఆ పని సుంకరి చేస్తాడు తన స్థితిగతులను ఒప్పుకున్నాడు దేవుడేమన్నాడు శ్రీ క్రీస్తు ప్రభు అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి వెళ్ళెనని మీతో చెప్పుచున్నాను అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి వెళ్ళెనని మీతో చెప్పుచున్నాను తను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడిననియో తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడుననియో ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకుంటామో చూడండి చెప్తున్నాడు ఆయన అతడు హెచ్చించబడతాడు అనే విషయాన్ని మన జ్ఞాపకం చేస్తున్నాడు అంటే ఎవడు తగ్గించుకుంటాడు అంటే యథార్థవంతుడు తగ్గించుకుంటాడు ఎవరు తను తాను తగ్గించుకుంటాడు అంటే యథార్థవంతులు తమ స్థితిని ఉన్నది ఉన్నట్టుగా దేవునికి మొరపెట్టేవాళ్ళు తమ స్థితిని ఉన్నది ఉన్నట్టుగా దేవునికి వివరించేవారు అటువంటి ప్రార్థన దేవునికి ఇష్టమైనది అటువంటి ప్రార్థన దేవునికి ఆనందకరమైనది అదే యష్యా చేశాడు దేవుని సన్నిధిలో అదే శంకరి చేశాడు దేవుని సన్నిధిలో అదే దానియలు కూడా దేవుడి సన్నిధిలో చేస్తు వచ్చాడు దానియలు మంచి సాక్ష్యం పొందినటువంటి వాడు దానియలు గ్రంథం మనం చదివితే ఆయన ప్రార్థనా జీవితం బహు గొప్పది ఆయన ప్రార్థనా జీవితం బహు గొప్పది మనకు తెలుసు ఆయన ప్రార్థన ముమ్మారు చేసేవాడు రోజు ప్రార్థన చేసేవాడు మూడు పూట్ల ప్రార్థన చేసేవాడు చంపుతున్నా కూడా చంపుతారని తెలిసి కూడా ప్రార్థన చేసేవాడు శిక్షిస్తారని తెలిసి కూడా ప్రార్థన చేసేవాడు ఏమని ప్రార్థన చేసేవాడు మనం అనుకుంటాం కదా మనం చదువుతాం ఆయన ప్రార్థన చేశాడు ప్రార్థన చేశాడు ప్రార్థన చేశాడు అని ప్రార్థన చేస్తుంటాడు అదే దానియలు తొమ్మిది అధ్యాయం మనం చదివితే మనకు అర్థమవుతుంది ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఆయన ఎందుకైనా మానక ప్రార్థన చేస్తున్నాడు ఎందుకు దేవుని దగ్గర గోజారుతున్నాడు ఎందుకు పదే పదే దేవుని సన్నిధికి వెళ్తున్నాడు దేవునికి మొర అంటే పాపాలు ఒప్పుకుంటున్నాడు మేము నీ పిల్లలం నువ్వు గొప్ప దేవుడు తొమ్మిది అధ్యాయం మనతో నువ్వు గొప్ప దేవుడు నీవు నన్ను మాకు మాట ఇచ్చావు మమ్మల్ని అవిగుప్తుల నుంచి విడిపించావు మమ్మల్ని స్వతంత్రుల్ని చేశావు మాకు తోడుగా ఉన్నావు మాకు అనేకమైన విజయాలు ఇచ్చావు కానీ మేమే కొవ్వెక్కి మదం నీకు వ్యతిరేకంగా పాపం చేసి ఈరోజు ఇక్కడ బానిసత్వంలో ఉన్నాం ఈరోజు ఇక్కడ కష్టాలు పడుతున్నాం ఈరోజు ఇబ్బందులు పడుతున్నాం ఇస్రాయల్ ప్రజలను చూస్తున్నాడు అక్కడున్న ఇస్రాయల్ ప్రజల్ని వారు మొక్కమంటే మొక్కుతున్నారు తినమంటే తింటున్నారు ఏది చెప్తే చేస్తున్నారు దేవుని బిడలు ఒకటి కింద దాసత్వంలో ఉండి వాడు చెప్పిందల్లా చేస్తుంటే సహించలేకపోతున్నాడు భరించలేకపోతున్నాడు దేవుని దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటున్నాడు ప్రతీ పాపాన్ని మానక ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు అని పాపాలు ఒప్పుకుంటున్నాడు తన ప్రజలు ఆ చేస్తున్న పాపాలు ఇది వరకు చేసిన పాపాలు ఇది వాళ్ళు చేసిన పాపాలు దేవుడు తన ప్రవక్తల్ని తన దాసుల్ని పంపించి తన రాజులతో చెప్పించిన ప్రవక్తల ద్వారా మాట్లాడించినా వినకుండా లోబడకుండా జీవిస్తున్నటువంటి వారిని బట్టి విజ్ఞాపన చేస్తున్నాడు మానక విజ్ఞాపన చేస్తున్నాడు విడుదల వచ్చేంత వరకు విజ్ఞాపన చేస్తున్నాడు తన జీవిత కాలం అంతా విజ్ఞాపన చేస్తున్నాడు దేవుడు సమాధానం ఇచ్చేంత వరకు విసుక్కోకుండా విజ్ఞాపన చేస్తున్నాడు ఒప్పుకుంటున్నాడు నిజమే ప్రభావం మేము పాపులమీ నిజమే ప్రభావం ఏం పాపులమీ అని ఇస్రాయల్ ప్రజలను బట్టి పాపాలు ఒప్పుకుంటున్నాడు ఆయన ఆయన కూడా తన పాపాలు ఒప్పుకుంటున్నాడు ఎందుకు దాని దావి దా బహు ప్రియుడు అనంటే తన యొక్క పాపాలు ఒప్పుకుంటున్నాడు తన ప్రజల యొక్క పాపాలు ఒప్పుకుంటున్నాడు దేవుల దగ్గర మొర పెడుతున్నాడు తమ చేసిన అవిదేతలను బట్టి పశ్చాత్తాపడుతున్నాడు తన చేసిన వారి తన ప్రజలు చేసినటువంటి అవిధేతలను బట్టి తను కన్నీరు విడుస్తున్నాడు వారి పక్షంగా పోరాడుతున్నాడు వారి పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు ఆపేశారు మిగతా వాళ్ళు మీరు మొక్కితే ఇతరులకు కనుక మీరు ప్రార్థన చేస్తే ఏ దేవుడికైనా మీరు ప్రార్థన చేస్తే మీరు మరణానికి అప్పగించబడతారని చెప్పినప్పుడు ప్రార్థన చేయడం మానేశారు మిగతా వాళ్ళు అవిదేత కాదా అది వారిని బట్టి మొరపెడుతున్నాడు దేవుని సన్నిధిలో అనేదో గొప్ప ప్రార్థన వీరులను చూపించుకోవడానికి కాదు అనేదో గొప్ప భక్తి పరుణను చూపించుకోవడానికి కాదు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువ మేమింత అజ్ఞానులము మేమింత అవివేకులము మేమింత పాపులము మాకు ఈ పరిస్థితి వచ్చింది మా పాపం వలననే మాకి ఈ దుస్థితి కలిగింది మా పాపం వలననే మమ్మల్ని క్షమించని నాకు ప్రాణం పోయిన పర్వాలే దేవుని కరికి కోరుతున్నాడు యథార్థంగా ప్రవర్తిస్తున్నాడు అందుకే దాని వాళ్ళు బహుప్రియుడు దేవునికి దేవుని సన్నిధిలో నిలబడే ప్రతి ఒక్కరూ యథార్థత కలిగి ఉంటే దేవుని సన్నిధిలో ఉండే ప్రతి ఒక్కరూ యథార్థంగా ఉంటే దేవుడు బహుగా సంతోషిస్తాడు దేవుడు అటువంటి వారి ప్రార్థన దేవునికి ఆనందకరమైనది అటువంటి వారి ప్రార్థన దేవునికి బహు ఇష్టమైనది అలా కాకుండా ఏదైతే పరిసయుడు చేస్తూ వచ్చాడో ఆ ప్రార్థన ఆ ప్రార్థన దేవునికి ఇష్టమైనది కాదు హెచ్చించుకుంటూ తమలో లోపాలను సరి చేసుకోకుండా తమలో లోపాలను గుర్తిరగకుండా తము చేసిన అవిధేతలను గుర్తిరగకుండా దేవుని దగ్గరకు వచ్చి ప్రార్ మొరపెట్టే వాళ్ళు దేవునికి ఇష్టమైనటువంటి వారు కారు కయ్యను హేబేలు గురించి మనకు తెలుసు కయ్యను అర్పణ తెచ్చాడు హేబేలు అర్పణ తెచ్చాడు వారి ఇరువురు దేవుడు వచ్చాడన్న సమాచారం వాళ్ళకి తెలియగానే దేవుడు రాగానే ప్రేమగానే తీసుకెళ్లారు కయ్యూనుకు కనుక దేవుడంటే ఇష్టం లేకపోతే కయ్య కయ్యికి దేవుడంటే ప్రేమ లేకపోతే దేవుడంటే గౌరవం లేకపోతే రాడు దేవుని ప్రజెన్స్లోకి నిర్లక్ష్యంగా వచ్చిండేవాడు దేవుడు తన అర్పణను అంగీకరించలేదని కోప్పపడేవాడు కాదు అని అంగీకరిస్తే ఎంత అంగీకరించకపోతే ఎంత అనేటువంటి నిర్లక్ష్యమైన ధోరణి ఉండేది అయ్యనికి దేవుడు అంటే ఇష్టమే కయ్యను దేవుడు అర్పణ అంగీకరించలేదని కయ్యను ఏం చేశాడు కోపం తెచ్చుకున్నాడు ఎందుకు దేవుడిని అర్పణ అంగీకరించలేదు కోపం తెచ్చుకున్నాడు అంటే దేవుడు అంగీకరించాలని ఇష్టమే కానీ తన హృదయ స్థితిగతులు బాగలేవు తన హృదయ స్థితి బాగలేదు కేబేల్తో బోల్చుకుంటే కయ్యను హృదయం బాగలేదు తన స్థితిగతులు బాగలేవు అందుకే దేవుడు కయ్యని యొక్క అర్పణ అంగీకరించలే కయ్యని హృదయంలో ఏముందో గర్వం ఉండొచ్చు కయను హృదయంలో అతిశయం ఉండొచ్చు ఏముందో అది చూస్తేనే మనకు అర్థమవుతుంది కదా ద్వేషం ఉంది కయ్యని హృదయంలో కయ్యని హృదయంలో ఏముంది ద్వేషం ఉంది ఎప్పుడైతే దేవుడు కయ్య యొక్క అర్పణను ఆయన నిర్లక్ష్య పెట్టాడో హేబేలు మా అర్పణ మాత్రమే అంగీకరించాడో కయ్యని ఏం చేయాలా దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తపడాల ఈ దేవునికి దూరంగా వెళ్ళి నేను ఏం చేయగలను ఈ దేవునికి దూరంగా వెళ్ళి నేను ఏం చే సాధించగలను ఈ దేవునికి వ్యతిరేకంగా ఉండి నేను సాధించగలను ఈయనే కదా ఈ సమస్త సృష్టిని చేసిన వాడు ఈయనే కదా నా తల్లిదండ్రులను చేసిన వాడు ఈయన వలననే కదా నేను ఈ లోకంలో నేను వచ్చాను ఈయనకి వ్యతిరేకంగా ఉండే నేనేం సాధించగలను అని అనుకోలేదు ఈయనకి వ్యతిరేకంగా పోతే నేను ఏం చేయగలను అని అనుకోలేదు ద్వేషంతో వెళ్ళి తమ్ముని చంపేశాడు అంతేగాని పశ్చాత్తాపడి దేవుని సన్నిధికి తిరిగి రాలేదు యథార్థంగా నడుచుకోలేదు ఆయన నాది అంగీకరించలేదు అంటే నాలో ఏదో లోపం ఉందని అనుకోలేదు వెళ్ళి దుష్టత్వంతో తన తమ్ముని చంపేశాడు దేవుని దగ్గర నిర్లక్ష్యాన్ని కనబరిచాడు అందుకే అన్నాడు ఆయన భక్తిహీనులు అర్పించే బలులు యహోవాకు హేయములు దేవుని ఎదుట సరైన ప్రవర్తన లేకుండా దేవుని సన్నిధిలో ఆయన మన హృదయాలు ఆయనకి కాకుండా దేవుని హృదయం దేవుని సన్నిధిలో మనం ఆయన ఎదుటి యథార్థవంతులము కాకుండా తీసుకొచ్చి బలు అర్పిస్తే ఆయనకి హేయమైనవి ఆయనకి హేయమైనవి అందుకే ప్రసంగి చెప్తాడు ఐదో అధ్యాయం మొదటి వచనంలో నీవు దేవుని మందిరంలోకి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నాము ఏం చెప్తున్నాడు ఆయన నువ్వు ఎప్పుడైతే దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నావో ఏం చేయాలంట నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో ఎందుకు జాగ్రత్తగా చూసుకోవాలి ఆ దేవుడు ఎవరు సజీవుడైన దేవుడు పళ్ళుండి చూడలేనటువంటి వాడు కాదు చెవులుండి వినలేనటువంటి వాడు కాదు నోరుండి మాట్లాడలేనటువంటి వాడు కాదు ఆయన సజీవుడైన దేవుడు హృదయాంతరంగాలు పరిశీలించే దేవుడు ఆ దేవుడు బంధరానికి వెళ్ళేటప్పుడు నువ్వు బహు జాగ్రత్తగా చూసుకో ఎందుకనంటే బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట బుద్ధిహీనులు అర్పించు బలు అర్పించినట్లుగా బలి అర్పించుట బుద్ధిహీనులు అంటే ఎవరు దేవుని అంటే భయం లేనటువంటి వారు ఏం చేస్తారు పోయి దేవునికి బలం అర్పించేస్తారు తమ ప్రవర్తన చూసుకోరు ఏం చూసుకోరు ఒక రకంగా చెప్పాలంటే లోకస్తులు చేసే పని లోకస్తులు ఏం చేస్తారు సకల పాపాలు చేస్తారు సకల దుర్మార్గాలు చేస్తారు అన్ని పనికి మన పనులు చేసి ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ దేవుళ్ళకి అర్పించుకుంటారు కానుకలు అర్పించుకుంటారు అన్ని చేస్తూ ఉంటారు పూజలు నియమాలన్నీ చేస్తూ ఉంటారు వార అర్పించినట్లుగా యహోవాకు నీవు బలర్పించొద్దు నువ్వు దాని సమీపానికి కూడా రావద్దు నువ్వు దూరంగా ఉండి ఆలోకించటయే శ్రేష్టము ఎందుకనంటే ఒప్పుకునే స్వభావం నీ దగ్గర లేకపోతే నువ్వు ఏం చేశావో ఈ గడిచిన దినాలలో దేవుని సన్నిధిలో దేవుని ఈ గడిచిన దినాల్లో ఏమేం చేశావో నువ్వు ఒప్పుకోలేని వాడు నువ్వు ఆయన దగ్గరికి కూడా రావద్దని చెప్తున్నాడు ఆయన ఆయన ఆన్లైన్లో ప్రవేశించొద్దని చెప్తున్నాడు ఎందుకనంటే వారు తెలియకే దుర్మార్గ పనులు చేయుదురు ఎవరు వారు బుద్ధిహీనులు లోకస్తులు ఏం చేస్తున్నారు వాళ్ళు తెలియదు వాళ్ళకెవరు చెప్పరు వాళ్ళకెవరు చెప్పరు పోతరు వస్తారు అంతే వాళ్ళకెవరు చెప్పరు కానీ నీవైతే దేవుని ఎరిగినటువంటి నీవైతే ధర్మశాస్త్రం ఎరిగినటువంటి నీవైతే నీ దేవుడు సజీవుడై ఉన్నాడని తెలి కాబట్టి వాళ్ళు తెలియకుండా దుర్మార్గ పనులు చేశారు వాళ్ళు ఏదో వాళ్ళు పనానుకొని పోతారు కానీ నీవు తెలిసి తెలిసి తెలిసి కావాలని చేశావు ఇది దేవునికి విరుద్ధమైందని కూడా చేశావు తెలిసి కూడా చేశావు ఇది దేవునికి నచ్చదని తెలిసి కూడా చేశావు ఇది దేవుని ఆజ్ఞ కాదని తెలిసి కూడా చేశావు కాబట్టి ఆయన సన్నిధిలోనికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా చూసుకో ఎందుకనంటే ఆయన ఎదుటికి వెళ్ళి నువ్వు ఆడలేవు ఆయన ఎదుటికి వెళ్ళి నువ్వు నిలబడితే నువ్వు ఆయనకు సమాధానం చెప్పలేవు కాబట్టి సమాధానం చెప్పలేం ఆయన ఎదుటి వాదించలేము ఆయనను చూడ్డానికి కూడా అర్హులం కాం మంచి మార్గం దేవుని సన్నిధిలో ఈ సపరిస ఆ శుంకరి చేసిన ప్రార్థన యథార్థమైన ప్రార్థన దేవాన క్షమించు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని దేవుని యొక్క కనిగిరాన్ని వేడు యథార్థంగా ప్రవర్తించు దాన్ని యథార్థత అంటారు అలా కాకుండా వచ్చి బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలర్పిస్తే ఒక్క మాటలో చెప్పాలి అంటే వేషధారకుడవు వేషధారణ జీవితము కాబట్టి దాన్ని దేవుడు సహించలేడు దాన్ని దేవుడు భరించలేడు విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మనం ఏం చూస్తూ వస్తున్నామనంటే దేవుని సన్నిధిలో యథార్థంగా నడుచుకోవటం అనేది బహు ప్రాముఖ్యమైనది దేవుడు ఇష్టపడేది దేవుడు కోరుకునేది ఆయన సన్నిధిలో ఆయన ప్రజెన్స్లో ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నామను కూడి ఉంటారన్నాడు యేసూప్రభు వారి మధ్యలో ఉంటానన్నాడు యేసుప్రభు వారి మధ్యలో ఉంటానన్నాడు మన మధ్యలో యేసు ప్రభు ఉంటాడు ఆయన ఆత్మ మన మధ్యలో సంచారం చేస్తూ ఏం చూసాం యశ్వగ్ర యశ్వ గ్రంథంలో దేవాలయము ఆయన వస్త్రపు చెంగులు ఆయన చొక్కాయి చెంగులు చివరలు చివరలు ఏమైనాయి దేవాలయం నిండుకొని ఉన్నాయి ఫీల్డ్ విత్ ఫీల్డ్ టెంపుల్ నుంది అదే రీతిగా మన ఆవరణములు దేవుడు నిండి ఉన్నాడు పరిశుద్ధాత్ముడు ఆయన ఏం చేస్తాడు అనంటే జ్ఞాపకం చేస్తుంటాడు లోబడాలి ఆయన ఏం చేస్తూ ఉంటాడు ఒప్పింప చేస్తాడు లోబడాలి అలా కాకుండా యశ ధైర్యం చేయలా ఆరాధించడానికి ఎవరంతా ఆరాధిస్తున్నారు కానీ ఆయన ధైర్యం చేయలా అయ్యోని అపవిత్రమైన పెదవులు గలవాడనే అన్నాడు కాబట్టి దేవుని సన్నిధిలో యథార్థమైన ప్రవర్తన బహు ప్రాముఖ్యమైన యథార్థత దేవుడు కోరుకునేది యథార్థంగా ఉండాలని దేవుడు ఆశపడేది కానీ ఈరోజు మనుషులు యథార్థత లోపిస్తూ ఉంది మనుషుల్లో యథార్థత లేదు మనుషులు నేడు బక్తిలో అంతకంతకు దారిపోతున్నటువంటి పరిస్థితి తమ ప్రవర్తనని చూసుకోలేనటువంటి పరిస్థితి తమ ఏ విషయంలో తప్పిపోతున్నామో తెలుసుకోలేనటువంటి పరిస్థితి ఎక్కడ పాపం చేశామో తెలియనటువంటి పరిస్థితి పైపెచ్చు హృదయము నిండా అతిశయం మేము రక్షించబడిన వారం ఏ రెత్తి కట్టే పరిచయులు శాస్త్రులు వ్యూహం దగ్గరికి బాపీసం పొందడానికి వచ్చినప్పుడు ఆయన అన్నాడు ఏమన్నాడు ఈ రాళ్ల వలన కూడా అబ్రహాంకి దేవుడు సంతానాన్ని పుట్టించగలడు అన్నాడు ఎందుకు ఆ మాట అన్నాడు ఆయన మేము అబ్రహాం సంతానం నువ్వేంది మాకు చెప్పేది మేము ఆశీర్వాదానికి పారసులం మేము దేవుని బిడ్డలం దేవుని వాగ్దానాలకు వారసులం గర్వం అన్నట్టు అతిశయం అన్నట్టు ఈరోజు క్రైస్తవుల్లో కూడా అదే మేము రక్షించబడ్డాము మేము పాపం నుంచి విడుదల పొందాం మేము వాళ్ళలాగా లేం మేము వేలలాగా లేం అని చెప్పి దేవునికి మేము అది ఇస్తున్నాం మేము ఇంత అంత ఇస్తున్నాం అని చెప్పి అతిశయించే హృదయాలు యథార్థమైన హృదయం తగ్గ అతిశయిస్తూ ఉంటారు ఈ మాట మిమ్మల్ని బాధించవచ్చు కానీ ఎంత కఠినమైనటువంటి పరిస్థితులు ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు అనంటే క్రైస్తవులంతా కూడా అబద్ధికులు అన్నమాట అబద్ధికులు దేవుని సన్నిధిలో ఎందుకనంటే యథార్థత ఉండదు దేవుని సన్నిధిలో క్రైస్తవులంతా ఎలా కనపడతారు అనంటే అబద్ధికుల్లా కనపడతారు ఏవేవో తీర్మానాలు చేస్తారు బయటికి వెళ్ళి పాటించరు దేవుని సన్నిధిలో వచ్చి దేవునికి ప్రార్థించేటప్పుడు ఎన్నెన్నో ప్రార్థనలు చేస్తారు ఏవేవో ఒప్పుకుంటారు బయటికి వెళ్తే మళ్ళీ మొత్తం మర్చిపోతారు చెబుతుంటారు కానీ వాళ్ళ జీవితాల్లోకి తంగు చూసుకోరు ధనాపేక్ష తప్పంటారు ధనం కోసం పరిగెడతారు విగ్రహారథం చేయొద్దంటారు మనుషుల్ని విగ్రహంగా చేసుకొని పూజిస్తారు మోసం తప్పంటారు ఉయుక్తులు బన్నుతుంటారు ఒక్కొక్కరు మనుషుల్ని లాగడానికి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజడానికి ఎంత వేషధారిన జీవితం వాళ్ళు చెప్పేదే తిరిగి వాళ్ళ జీవితంలో నేను తొంగి చూస్తే ఉండదు వాళ్ళు చెప్పేదే వాళ్ళు ప్రకటించేదే వాళ్ళు చెప్పేదే వాళ్ళ జీవితంలో ఉండదు అటువంటి క్రైస్తవ జీవితం ఈరోజు ఉంది అటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో ఉన్నాయి ప్రార్థన చేసేటప్పుడు ఏమని ప్రార్థన చేస్తాం వాక్యానికి నన్ను వాక్యం ముందు ప్రార్థన చేయమంటారు ప్రేరేపించబడిన వారిని ఎవరైనా ఒక ప్రార్థన చేయమని అడుగుతారు వారు ప్రార్థన చేస్తూ ఏమంటారు దేవాను పరలోక సింహాసనం నుంచి నాతో మాట్లాడు ప్రభువా మా లోపాలు ఎత్తి చూపించ ప్రభువా మీకు ప్రీతికరమైన జీవితం మాకు కావాలా ప్రభువా మీ మాట విని మేము లోబడాలా ప్రభు అని ప్రార్థన చేస్తారు మరి వాక్యం చెప్తే తీసుకొని హృదయంలో దాచుకొని పఠించవల్ ఎంతమంది ఎంతమంది ఎవరు లేరు వేషధారణ ప్రార్థనలు మీ వాక్యానుసారంగా మేము నడుచుకోవాలా ప్రభువా అని చెప్పి ప్రార్థన చేస్తారు బయటికి వెళ్తే వాక్యం ఏదో కూడా గుర్తుండదు ఏం చెప్తూ ఏం చెప్పాడో కూడా గుర్తుండదు ఏం మాట్లాడుతున్నాడో కూడా గుర్తుండదు అటువంటి జీవితాలు కాబట్టి ఇవి దేవునికి ఇష్టమైనవి కావు ఇవి దేవుడు అంగీకరించేవి కావు దేవుని సన్నిధిలో యథార్థత దేవుడు కోరుకుంటాడు యథార్థంగా ఉండాలని దేవుడు ఇష్టపడతాడు దేవుడు కనుదృష్టి లోకమంతుట ఏం చేస్తా ఉందనంటే యథార్థవంతుల కోసం వెతుకుతా ఉంది మనకు తెలుసా మాట దినవృత్తాంతాలు రెండవ గ్రంథంలో పదహారవ అధ్యాయము తొమ్మిదవ వచనము దినవృత్తాంతము గ్రంథము రెండవ అధ్యాయం పదహారవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది ఏం చేస్తున్నాడంట దేవుడు తన ఎడల ఎవరైతే యథార్థంగా హృదయ కలిగిన ఉన్నారో ఎవరైతే యథార్థవంతులు ఉన్నారో వారిని బలపరచడానికి దేవుడు లోకమన్నంతటా సంచారం చేస్తున్నాడు దేవుని దృష్టి లోకమంతా వెతుకుతుంది దేవుని కనులు దేవుని లోకమంతా తిరుగుతున్నాయి లోకమంతా చూస్తున్నాయి ఎవరు యథార్థ హృదయం కలిగిన అని వారిని బలపరచడానికని యష్యా దేవుని సన్నిధిలో యథార్థంగా ఒప్పుకున్నాడు అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడనని దేవుడు బలపరిచాడు తన అపవిత్రతను పోగొట్టాడు దానియాలను ప్రా దానియాలు ప్రార్థిస్తుండగా దేవుడు బలపరిచాడు అదే రీతిగా సొంకరి ప్రార్థిస్తే దేవుడు బలపరిచాడు తన పాపాలు క్షమించి నీతిమంతుడిగా చేశాడు దేవుడి కనుదృష్టి యథార్థవంతుల వైపు దేవుడు యథార్థవంతుల కోసం చూస్తున్నాడు ఆయన కంటికి ఎవరు యథార్థవంతులు కనపడడం లేదు ఆయన కంటికి ఎవరు కూడా యథార్థవంతులు కనిపించడం లేదని చెప్తున్నాడు అదే మనం చూస్తాం ఇరుమియా గ్రంథంలో ఐదవ అధ్యాయంలో మొదటి మూడు వచనాలు మనం చదివితే ఇర్మియా గ్రంథము ఐదవ అధ్యాయం మొదటి మూడు వచనాలు మనం చదివితే ఎరుసలిము వీధులలో అటు ఇటు పరుగెత్తుచు చూచి తెలుసుకొని దేవుడు అన్నాడు ఇస్రాయల్ ప్రజలను బట్టి మాట్లాడుతున్నటువంటి మాట ఏమని ఎరుషలిం వీధుల్లో అటు ఇటు తిరుగుతూ పరుగెత్తుకొని చూసి తెలుసుకోండి ఏమంటున్నాడు అటు ఇటు పరిగెత్తి చూచి తెలుసుకో దాని రాజవీధులలో విచారణ చేయుడి మెయిన్ మెయిన్ రోడ్లు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి విచారణ చేయి ఎంక్వైరీ చేయి న్యాయము జరిగించచు నమ్మకముగా నుండా యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన ఎడలా నేను దాన్ని క్షమించదును దేవుడు అంటున్నమాట ఏమంటున్నాడు న్యాయాన్ని జరిగిస్తూ నమ్మకముగా నుండా యత్నించుచున్న ఒకడు నమ్మకస్తుడు కూడా అడగట్లేదు దేవుడు నమ్మకస్తుని కూడా అడగటం లేదు ఎవరిని అడుగుతున్నాడు నమ్మకంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నవాడు అట్లీస్ట్ ప్రయత్నం నువ్వు పూర్తి నమ్మకస్తుల కోసం కూడా దేవుడు ఎదకడం లేదు ఆ రీతిగా ఆశ పడేవాడు ఆ రీతిగా ప్రయాస పడేవాడు దేవుడంటే భయపడేవాడు అయా దేవుని కొరకు నేను జీవించాలని ఆశ కలిగి ఉండేటటువంటి వాడు ఆ రీతిగా ప్రయాస పడేటువంటి వాడు అలాంటి వాడు ఒకడు నీకు చెప్పు నేను దాన్ని క్షమిస్తాను ఈరోజు నిందని దాన్ని బబులోనికి అప్పగించను నెప్పుగతి నిజంగా అప్పగించను శ్రమంలోని పోనివ్వను ఒక్కడు కనపడితే చాలు నాకు అని దేవుడు మాట్లాడితే చూడాలంటున్నాడు యుహోవ జీవముతోడను మాట పలికినను వారు మోసమునకై ప్రమాణము చేయుదురు ఏం బలుకుతారంట యహోవ జీవముతోడను మాట పలికినను వారు మోసమునకై ప్రమాణం చేయుదురు ఏం బలుకుతారంట వచ్చి యహోవ జీవముతోడు మేము చెయ్యము ఆనాడు యహో శివా వచ్చి నేను మీరు ఎవరినైనా పూజించుకోండి ఒక అవకాశం ఇచ్చాడు ఇస్రాయల్ ప్రజలకి మీరు ఎవరినైనా పూజించుకోండి ఎవరికైనా మొక్కుకోండి నేను నా ఇంటి వారి మాత్రం యహోవానే సేవిస్తామని చెప్పి మీకు ఒక ఆప్షన్ ఇస్తే ఏం చేశారు వాళ్ళు మేము యహోవాని విడిచి ఇతరుల జీవతలను సేవించిన ఎడల మేము శాపగ్రస్తులమని ఒప్పుకున్నారు ఒప్పుకున్నారు యహోవా జీవము ఏ పాపం చేయమన్నారు ఏ విగ్రహానికి మొక్క అన్నారు వారి బతుకులు తిరగేస్తే కొన్ని రోజులకే విగ్రహారథం దిగిపోయారు విగ్రహారథం చేశారు దేవుడాగ్నికి లోబడకుండా దేవునికి లోబడకుండా దేవుడు పూర్తిగా నిర్మూలించమని చెప్పిన వారిని నిర్మూలించకుండా వారి మధ్యలో ఉండనిచ్చి న్యాయధిపతులు మొదటి దేమని చెప్పి కనపడుతుంది దేవుడు వెళ్ళగొట్టమన్న వారిని వెళ్ళగొట్టకుండా నిర్మూలన చేయమన్న వారిని నిర్మూలన చేయకుండా వారి మధ్యలో ఉంచుకుంటూ దేవుడు చెప్పిన మాటకు పూర్తిగా లోబడకుండా వారిని మధ్యలో ఉండనిచ్చి వారి పాపంలో పాలు దేవునికి రోషాన్ని పుట్టించారు ఈరోజు జరుగుతుంది అదే యహోవ జీవము తోడని అను మాట పలికితే కేవలం మోసానికే ప్రమాణం చేస్తారు వాళ్ళు అదే చేశారు ఇస్రాయెల్ ప్రజలు అనాడు అదే చేశారు ఆ రోజు ఇస్రాయల్ ప్రజలంతా అదే తిరిగి తిరిగి నేడు మన దినాల్లో కూడా జరుగుతూ ఉంది అదే తిరిగి తిరిగి నేడు జరుగుతూ ఉంది భయంకరమైన ప్రార్థనలు చేస్తాం తిరిగి మన జీవితాలు చూస్తే ఏం దేవుని సన్నిధిలో ఒప్పుకుంటాము తిరిగి మనకి ఏం అనిపించదు అంత వేషధారణ ప్రార్థనలు దేవునికి అంగీకారం లేనటువంటి ప్రార్థనలు మాట వరుసకు మాట్లాడే ప్రార్థనలు మాట వరుసకు పలికే పలుకులు దేవుడికి అవి ఇష్టమైనవి కావు దేవునికి కావు ఎంత గంభీరంగా ప్రార్థన చేస్తారో ప్రభు నాతో మాట్లాడు ప్రభువ ప్రభా నా జీవితాన్ని సరిచేయి ప్రభువ వాకేం చెప్పు వాళ్ళ జీవితంలో నవిదేతలు చూపించు ఎవరైతే సరి చేయన్నాడో ఆ వ్యక్తి లేచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతాడు అలానే అంగీకరించరన్నట్టటి అంటున్నాడు యహోవా జీవము తోడు అనే మాట పలికిన వారు మోసమునకై ప్రమాణము చేయుదరు మోసానికే ప్రమాణం చేస్తారు అంతేగాని కావాలని దేవుని ఎందుకు భయభక్తి కలిగి కలిగి భయభక్తులు కలిగి దేవునికి లోబడాలి దేవుని సంతోషపరచాలని వారు చెయ్యరు అనే విషయాన్ని దేవుడి ఇక్కడ మాట్లాడుతున్నాడు ఇక్కడ చూపిస్తున్నాడు ఒక్కడు కనిపించినా చాలంటుంటే ఒక్కరు కూడా లేనటువంటి స్థితి ఆ రోజు ఇస్రాయల్లో ఉంది ఈరోజు మన మన జీవితంలో ఈరోజు మన క్రైస్తవ సమాజంలో మనలో మనల్ని మనం పరిశీలన చేసుకోవాల మనం దేవుని సన్నిధిలో యదార్థంగా ఉంటున్నామా దేవునికి దగ్గరగా ఉండడానికే ఇష్టపడుతున్నామా దేవుని మహింపరచడానికే ఇష్టపడుతున్నామా లేదంటే మనము కలిగి ఉన్న వాటిని బట్టి అతిశయించవరంగా ఉన్నామా ఊరికి పై ప్రార్థనలు చేస్తూ దేవుని మాటని నిర్లక్ష్యపరుస్తున్నామా నిజంగా మన జీవితంలో యథార్థత ఉందా మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన సమయం మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన సమయం గడిచిన వారం నుంచి లేదంటే గడిచిన కాలం నుంచి ఇంతవరకు నేను నిజంగా దేవునికే లోబడ్డాను నేనే విషయంలో పడిపోలేదు నేనే విషయంలో నోరు జారలేదు ఏ విషయంలో నేను ఇంత అక్కడ కూడా కోపడలేదు ద్వేషం పెట్టుకోలేదు చెప్పగలిగిన వారం ఎంతమంది ఉన్నాం ఎంతమంది ఉన్నాం మరి ఆ దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఆ గ్రహింపు మనకుందా దేవుని సన్నిధిలో ప్రవేశిస్తున్నప్పుడు ఆ పరిశుద్ధమైన వాతావరణంలో ఆ దేవుని సన్నిధిలో యశకి పాపాలు గుర్తొచ్చినాయి ఆయన ఆరాధించడానికి ధైర్యం చేయలా వాళ్ళు యహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధిస్తుంటే గంభీరమైన ఆరాధన చేస్తుంటే గడప కొమ్మంలో పునాది అదే సమయంలో ఏషియా గుండెలు కదిలిపోయినాయి మరి ఆ దేవుని సన్నిధిలోకి వస్తే ఎంతమంది గుండెలు కదులుతున్నాయి అయ్యో నేను జీవము దేవుని సన్నిధికి వచ్చాను నేను హృదయాంతరంగా పరిశీలించే దేవుని సన్నిధికి వచ్చాను సజీవుడైన దేవుని సన్నిధికి వచ్చాను సర్వశక్తుడైన దేవుని సన్నిధికి వచ్చాను మరి ఆయన ఎదుటిన జీవితం ఎలా ఉంది అనే భయం మనలో ఉందా అనే పశ్చాత్తాపం మనలో ఉందా అటువంటి కన్నీరు దేవుని దగ్గర మనం విడవగలుగుతున్నామా అలా విడవగలిగిన రోజున మనం యథార్థవంతులం అలాంటి వాటిని విడిచిపెట్టి దేవుని ద్వారా బలం పొందుకొని తిరిగి మన జీవితంలో ఎవరిని కూడా ద్వేషించకుండా ఏది కూడా దేవునికి వ్యతిరేకమైంది ఏది కూడా మన జీవితంలో ఉండకుండా మనం నిలబడగలిగిన రోజున మనం యథార్థవంతులం అలా కాకుండా చెప్పుకున్నాం వెళ్ళిపోయాం విన్న వాళ్ళు విన్నారు లేదంటే విన్నాం వెళ్ళిపోయాం ఏదో చెప్పాడు అనేటువంటి జీవితం మనలో ఉంటే అనేటువంటి విధానం మన జీవితంలో ఉంటే చెప్తున్నాను దేవుని మాట అది వేషధారణ జీవితం కాబట్టి అని అంటున్నాడు యహోవ ఎర్మియా గ్రంథం ఐదోధ్యా మూడో వచనంలో యహోవ యార్థత మీదనే కదా నీవు దృష్టించుతున్నావు యహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టించుతున్నావు నువ్వు ఏం కోరుతున్నావు నువ్వు ఏం చూస్తున్నావు యథార్థతనే కదా నీవు వారిని కొట్టితివి కానీ వారికి దుఃఖము కలగలేదు వారిని క్షీణింపజేసి ఉన్నావు గాని వారు శిక్షకు లోబడి నల్లకు ఉన్నారు రాతి కంటే తమ ముఖమును కఠినంగా చేసుకున్నారు మల్లుటకు సమ్మతింపరు అది నాడు జరుగుతుంది ఇస్రాయల్ కాలంలో జరుగుతుంది నేడు కూడా జరుగుతుంది దేవుడు ఏం కోరుతున్నాడు యథార్థతనే కదా కోరుతున్నావు దాన్నే కదా నువ్వు అడుగుతున్నావు దాన్నే చూస్తున్నావు నువ్వు వారి దగ్గరికి రావాలని ఏం చేసావంటా వారిని కొట్టినావు వారికి దుఃఖం రాలేదు నువ్వు క్షీణింప చేసావు అయినా గాని వారి శిక్షకు లోబడలేదు ఎట్లా కట్టిన పరుచుకున్నారు అనంటే రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకుని ఉన్నారు అంటే చూడండి రాయే కట్టిగా ఉంటుంది రాయి కట్టి పగల బహు కష్టపడాలి సొత్తులు ఇంతలా సుత్లు తీసుకొని కొడతారు బండలు పగల రాయి అంటే చక్కపేళ్ళు కాదు రాయి అంటే బండలు ఆ బండను బగలగొట్ట ఈజీ కాదు అంతకంటే తమ ముఖములను కఠినముగా చేసుకున్నారు రాయి కంటే కూడా బహుగా కఠినపరుచుకుని మల్లుటకు సమర్థింపరు ఈరోజు మనుషులు ఇలాగే ఉన్నారు మంచిగా తీయక చెప్తే బాగా వింటారు మంచిగా తీయక లోక సంబంధమైన మాటలు చెప్తే కళ్ళార్పకుండా వింటారు కథలు చెప్పు కళ్ళార్పకుండా వింటారు సోది చెప్పు కళ్ళార్పకుండా వింటారు కాని దేవుని మాట చెప్పు హృదయం లోపల రగులుతుంటుంది అగ్నిపర్వతం హృదయం లోపల మండుతుంటుంది ఏం చెప్తున్నాడు వీడు ఉంటుంది నా కల్లారా చూశాను నేను ఉన్నది ఉన్నట్టు చెబితే తన జీవితంలోన లోపాలు ఎత్తి చూపిస్తే ఒక మనిషి ప్రైజ్ లాట చెప్పడం కూడా మానేసింది నా అటువంటి మనుషులు తయారైనారు పల్లుటకు సమ్మతింపరు ఉన్నది ఉన్నట్టుగా చెబితే అందరికి మల్లుటకు సమ్మతింపరు అన్నట్టు కాబట్టి గమనించండి దేవుడు చూస్తున్నాడు యథార్థత మీదనే కదా నువ్వు దృష్టించుతున్నావు దేవుడు అడుగుతుంది ఒకే ఒకటి యథార్థత ఆయన సన్నిధికి వచ్చినప్పుడు యథార్థంగా ఉండు లోకస్తులైతే ఏదో ఒక కహానీ చెప్పి తప్పించుకోవచ్చు లోకస్తులకైతే మనం ఏముందో మనం ఏం చేసామో తెలియదు కాబట్టి ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవచ్చు దేవుని ఎదుటి ఎలా చెప్పగలం దేవుని ఎదుట నిజంగా మనం చెబుతున్నాము అనంటే దేవునికి ఎందుకు అంత కోపం అనంటే నేను ఇంత గొప్ప దేవునిని తెలిసి కూడా నా ముందు నాటకాలు ఆడుతున్నారు అనంటే ఎంత నిర్లక్ష్యం నేనంటే అని దేవునికి కోపం వస్తుంది ఎందుకు ఆయనకు అంత కోపము ఎందుకు ఆయనకు అంత తన యథార్థతో వంతులు భయ భక్తిహీనులు అర్పించే వాళ్ళు ఎందుకు ఆయనకి హేమని అంటే నిర్లక్ష్యమైన వారు అన్నట్టు దేవుడంటే నిర్లక్ష్యం తమ జీవితంలో దేవునికి స్థానం ఇవ్వలేని అన్నట్టు తన దగ్గరకు వస్తూ కూడా వాళ్ళు ఇట్లా ప్రవర్తిస్తున్నారంటే నేనంటే ఎంత నిర్లక్ష్యం వాళ్ళకి నేనంటే లెక్కలేని తనం అంటారు మన భాషలో చెప్పాలనంటే లెక్కలేదు దేవుడంటే భయం లేదు దేవుడంటే మరి అటువంటి వారిని వచ్చి దేవుణ్ణి స్తుస్తూ దేవునికి కానుకలు ఇస్తుంటే దేవుని హృదయం ఎలా ఉంటుంది చెప్పండి దేవుణ్ణి పొగుడుతుంటే ఎలా ఉంటుంది దేవునికి అందుకే దేవుడు తన ఆవేదన ఇక్కడ చెప్తున్నాడు అందుకే దేవుడు తన ఆవేదన ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు అది దేవుని యొక్క బాధది మనం చెప్పలేం అనేక మార్లు ప్రజలు తను దేవుణ్ణి బాధ వారు అనేక మార్లు కీర్తనలు డెబ్బెనిమిదిలో ఉంటుంది ఆయన కోపాన్ని రేపారు కానీ ఆయన సహించాడు వాళ్ళని ఎంతకాలం సహిస్తాడు ఆయన కాబట్టే చెబుతున్నాడు యథార్థత మీదనే కదా అని దృష్టించుతున్నావు యథార్థతనే కోరుతున్నావు కాబట్టి యథార్థవంతులంగా మనం దేవుడి దగ్గర ఉండాలి ఆ యథార్థత మన జీవితంలో లేకపోతే చూడండి ఎహెచ్కేల గ్రంథము ఇరవై అధ్యాయము పద్నాలుగు నుంచి పదిహేడు వరకు ఇక్కడ ఎవరి గురించి చెప్పబడుతుందో మనకు తెలుసు హెచ్కెళ్లి గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్నాలుగు నుంచి పదిహేడు వరకు అభిషేకము నొందిన కేరుబువై ఒక ఆశ్రయముగా నీ అందుకే నిన్ను నియమించి తిని గురించి అపవాది గురించి దేవుడు మాట్లాడుతున్నాడు నేను నిన్ను నియమించాను దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద ఏ పర్వతం మీద దేవుడు ప్రతిష్ఠించబడ్డాడో ఆ పర్వతం మీద నీ దేవునికి మాత్రమే ప్రతిష్ఠితమైన ఆ పర్వతం మీద ఈ వ్యక్తి ఉన్నాడు కాలు చిన్న రాళ్ళ మధ్య నీవు సంచరించుతుంటివి నీవు ది నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ ఎందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడివిగా ఉంటివి ఎలా ఉన్నాడు నియమింపబడిన దినం మొదలుకొని పాపం కనబడేంత వరకు కూడా యథార్థంగా దేవుని సన్నిధిలో ఉన్నాడు యథార్థంగా దేవుని సన్నిధిలో ఉన్నాడు తర్వాత అంటున్నాడు చూడండి అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోప లోపల నీవు అన్యాయం పెంచుకొని పాపము చేయుచ్చు వచ్చితేవి గనుక దేవుని పర్వతం మీద నుండి నీవు నీవు ఉండకుండా నేను నేను అపవిత్ర పరిచితని ఆశ్రయముగా ఉన్న కేరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవి ఇంకను సంచరింపవు నిన్ను నాశనము చేసితని నీ సౌందర్యము చూసుకుని నీవు నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానమును జరుపుకుంటేవి కావున నేను నేను నేలను పడవేసదను రాజులు చూచుండగా నిన్ను హేళనకు అప్పగించదను అపతం మాట్లాడుతున్నాడు యథార్థవంతుడిగా ఉన్నాడు కానీ ఎప్పుడైతే ఎప్పుడైతే దేవుడి నిలబెట్టాడో అతనికి ఏమైందంటే లోలోపలే అన్యాయం పెంచుకున్నాడు లోపల లోపలే జరిగిపోతుందంతా పాపాన్ని పెంచుకున్నాడు ప్రవర్తన విషయంలో యథార్థంగా ఉన్నాడు దేవుని దగ్గర ఇప్పుడు ఏమైపోయింది లోపలే బయటికి బాగాన పడుతున్నాడు మళ్ళీ లోపల లోపలే అంతా ఉంది పాపం పెంచుకుని ఏం చేశాడు అపవిత్రుడైతే వచ్చాడు దేవుడు ఏం చేశాడు అక్కడి నుంచి పడద్రోశాడు నీవు నేను కూడా జ్ఞాపకం చేసుకోవాలి పాపులమైన మనం దేవునికి దగ్గరగా లేనటువంటి మనం చచ్చినటువంటి వారు మనం దేవుడు మనల్ని బ్రతికించాడు దేవుడు మన పాపాలు క్షమించాడు దేవుడు పరలోక రాజ్యములో ఆయన సింహాసనం మీద కూర్చుండడానికి మనకు అవకాశం ఇచ్చాడు నా సింహాసనం మీద కూర్చుండనిచ్చదను ఆయనతో కూడా కూర్చుండబెట్టెను ఈ మాటలు మనం చదువుతాం బైబిల్లో కొత్త నిబంధనలు దాని అర్థం ఏంటిది దేవునితో పాటు దేవుని పక్కన దేవుని సింహాసనం మీద మనం కూర్చొని ఉన్నాం ఏ అపవాదికైతే దేవుడు ఆ స్థానాన్ని ఇచ్చాడో దేవునికి ప్రతిష్ఠితమైన ఆ పర్వతం మీద నీ ఉంటివి అన్నాడో ఈరోజు దేవుని సింహాసనం మీద దేవునితో పాటు మనం ఉన్నాం ఎప్పుడైతే మనము యథార్థత విడిచి ఎప్పుడైతే యథార్థత మన జీవితంలో నుంచి తొలగిపోతుందో ఆ సింహాసనం మీద ఆ పర్వతం మీద నుంచి అలాగైతే అపవాది పడద్రోయబడ్డాడో మన పరిస్థితి అదే అవుతుంది కాబట్టి దేవుని సన్నిధిలో యథార్థంగా ఉండడానికి బహు ప్రయాసపడాల దేవుని సన్నిధిలో యథార్థంగా ఉండడానికి బహు కష్టపడాల మనలో దేవునికి వ్యతిరేకమైనది ఏది కూడా ఉండకుండా మనం ప్రయాసపడాల ఆయన అదే చూస్తున్నాడు నిన్ను నన్ను మనందరినీ ప్రతి ఒక్కరిని ఎరిగి ఉన్నాడు ఏం చేస్తుంది ఆయన కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది మనందరి వైపు చూస్తున్నాడు ఆయన కను దృష్టి నీ మీదకి వచ్చినప్పుడు మనం యథార్థవంతులంగా కనబడకపోతే మనం దేవుని యథార్థవంతులం కాకపోతే ఆయన కనుదృష్టి మనల్ని దాటి వెళ్ళిపోతుంది మరి ఆయన కను దృష్టి మనల్ని దాటి వెళ్ళినప్పుడు మన జీవితంలో సకలం కోల్పోతాం అదే అన్నాడు కీర్తనలు పదిహేనో అధ్యాయం మొదటి మూడు వచ్చనంలో మనం చదువుతాం యహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన ఎవడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన ఎవడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా పలుకువా నిజముగా పలుకువాడే ఏం మాట్లాడుతున్నాడు ఆయన నీ గుడాలంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు ఎవరు అనంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించచ్చు హృదయపూర్వకముగా నిజం పలుకువాడే అప్పు అది అలాగే ఉన్నాడు వాడిలో పాపము కనబడేంత వరకు వాడు అలాగే ఉన్నాడు యథార్థవంతుడిగా ఉన్నాడు ప్రవర్తన విషయంలో యథార్థవంతుడిగా ఉన్నాడు దేవుని పర్వతం మీద ఉన్నాడు ఎప్పుడైతే వాళ్ళలోనికి పాపం వచ్చిందో అతిశయం వచ్చిందో పడద్రోయబడ్డాడు కాబట్టి ఈరోజు నీవు నేను కూడా యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరిస్తూ హృదయపూర్వకంగా నిజం పలికితేనే దేవుని పరిశుద్ధ పర్వతం మీద మనము నివసింపదగిన వారం దేవునితో పాటు ఉండదగినటువంటి వారం లేదు అంటే చూడండి ఆ వాక్యంలోనే మనకు అర్థమవుతా ఉంది కాబట్టి బహు జాగ్రత్త కలిగిన వారంగా మనం ఉండాలా బహు జాగ్రత్త కలిగిన వారంగా దేవుని సన్నిధిలో మనం ఉండాలనే విషయాన్ని దేవుడి ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుడి ఇక్కడ మనకు తెలియజేస్తూ కాబట్టి యశ దేవుని దగ్గర ఉన్నప్పుడు ఆ పర్వతం మీద ఉన్న దేవుని ఆలయంలో ఉన్నప్పుడు ఆయన ఆరాధించలేదు ధైర్యం చాలేదు కాబట్టి దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మన ప్రవర్తన జాగ జాగ్రత్తగా చూసుకోమని ఆయన ప్రసంగి చెప్తూ వచ్చాడు కాబట్టి మనం చేయవలసిందల్లా అదే దేవుడు యథార్థత మీదనే దృష్టించున్నాడు దేవుడు యథార్థతనే చూస్తున్నాడు కాబట్టి ఏ విషయంలో కూడా మనము అవిధేలంగా ఉండకూడదు ఏ విషయంలో కూడా మనము యథార్థతను విడిచిపెట్టకూడదు ఎందుకనంటే దేవుడు ఏం చేసేవాడు అనంటే అహంకారులు నిద్రించి దీనులకు కృప అనుగ్రహించేటువంటి వాడు ఆయన అహంకారులు ఎదిరించి దీనులకు కృపను ఇచ్చేవాడు నీవు నేను దీన మనసు కలిగిన వారమై తగ్గింపు కలిగిన వారమై దేవుని సన్నిధిలో కనబడితే ఆయన కృప మనకు అనుగ్రహించే దేవుడు ఆయన కృపను దేవుడు మనకు విస్తారంగా ఇచ్చే దేవుడు అని చూడండి కీర్తనల గ్రంథం ఎనభై నాలుగో వచనంలో కీర్తనల గ్రంథం ఎనభై నాలుగు ఉదయం పదకొండవ వచనంలో దేవుడైన యహోవ సూర్యుడును కేడుమునై ఉన్నాడు యహోవ కృపయు ఘనతయు అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తించే వారికి అని చెప్తున్నాడు యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు ఆయన మాట నమ్మదగింది ఆకాశభూములు గతించినేమో ఆయన మాట ఎప్పటికీ గతించదు ఎవరైతే యథార్థముగా ప్రవర్తిస్తూ ఉంటారో దేవుని ఎదుట వారి ప్రవర్తన యథార్థంగా ఉంటేట్టు చూసుకుంటారో ఆయన ఏ మేలు చేయక మానడు చేయకుండా ఉండడు ఆయన ఆయన ఆయన విధానం చూడండి ఎందుకు దేవుడు కూడా బహు ఇష్టపడతాడు వారిని మనకు శద్ద్రకు మేష కభిందకులు వీళ్ళు తెలుసు శద్రకు మేష కభిందకోలు వీరు ఇస్రాయల్ ప్రజలందరూ కాంప్రమైజ్ అయినా కానీ వీళ్ళు కాంప్రమైజ్ కాలేదు అందరూ లక్షల మంది ఇస్రాయల్ ప్రజలు వచ్చారు బబులోనికి వచ్చినా కానీ వీరు మాత్రము వీరు ముగ్గురు మాత్రము వాళ్ళు నిలబెట్టిన ప్రతి మొక్కడానికి ఇష్టపడలేదు నెబుకది నిజరు మేము మాత్రం మేము దమ్ముతున్న దేవుడు మమ్మల్ని విడిపించడానికి సమర్థుడు ఆయన విడిపించకపోయినా పర్వాలేదు కానీ మేము మాత్రం నీ విగ్రహానికి మేము మొక్కం అంటే ఎంత బలంగా నిర్ణయించుకున్నారో చూడండి ఏం చేశాడు నింపుకది నిజు ఏడంతలుగా వేడిని అగ్ని పెంచాడు తీసుకెళ్ళి వాళ్ళని దాంట్లో వేసేశాడు చూడండి దేవుడు కాపాడదలుచుకుంటే దేవుడు కనుక విడిపించదలుచుకుంటే దేవుడు ఏదో ఒక రీతికి విడిపించేవాడు అగ్ని వాళ్ళకి కాలకుండా చేసేవాడు లేదంటే దూతలను పంపించేవాడు ఏదో ఒకటి చేసే దేవుడు తప్పించేవాడు కానీ దేవుడు అలా చేయలేదు దేవుడు ఏం చేశాడు ఆయనే స్వయంగా దిగి అగ్ని గుండేదోనికి వచ్చాడు ఇప్పుడు దాని అర్థం ఏంటిది ఎందుకు వచ్చాడు దేవుడు కాపాడడానికా కాపాడడానికైతే ఆయన రావాల్సిన అవసరం లేదు కదా ఆయన సర్వశక్తులని దేవుడు ఆయన ఏమైనా చేయగలిగిన దేవుడు మరి ఆయన కాపాడడానికి ఆయనంతట ఆయన దిగి రావాల్సిన అవసరం లేదు మరి ఎందుకు వచ్చాడు ఆయన వారిని పలకరియడానికి వచ్చాడు ఎంతమంది ఈస్రాయల ప్రజలు ఉంటే ఎంతమంది ఈస్రాయల ప్రజలుంటే మీరు మాత్రమే నా కొరకు రోషంగా జీవించారు మీరు మాత్రమే నా కొరకు యథార్థంగా ఉన్నారు దేవుడు వారిని చూసి ముంచట పడ్డాడు దేవుడు వారిని పోయి కలుసుకున్నాడు దేవుడు వారితో మాట్లాడాడు దేవుడు వారిని చేతులు పట్టుకొని బయటకు తీసుకొనిచ్చాడు ఆయనకి బహుముచ్చట తన ఎదుట యథార్థంగా ప్రవర్తించే వారికి మేలు చేయాలని ఆయనకి బహు ఇష్టం తన బిడలకు సహాయం చేయాలని లేవనెత్తాలని కలుసుకోవాలని మరి ఏది మన జీవితం లేదా కాబట్టి ప్రభు అడుగుతున్నాడు ఆయన ఏ మేలు చేయక మానడు అనాడు సద్రకుభిషేక అభిద్రం వల్ల కాపాడాలని కూడా దేవుడు కాపాడు ఉండేవాడు ఆయన అంతటా ఆయనే దిగి వచ్చాడు వాళ్ళని కలుసుకున్నాడు మాట్లాడాడు చేయబట్టుకున్నాడు తీసుకొచ్చాడు సంతోషించాడు దేవుడు ఆనందించాడు దేవుడు నా కొరకు యథార్థంగా జీవించేవాళ్ళు నా కొరకు భయభక్తులు కలిగి ఉండేవాళ్ళు నా కొరకు రోషం కలిగి ఉండేటువంటి వాళ్ళు ముగ్గురైనా ఉన్నారని సంతోషించాడు దేవుడు ఈరోజు అదే కనుదృష్టితో మనల్ని చూస్తున్నాడు దేవుడు ఆ విధంగానే దేవుడు మన వైపు కూడా చూస్తున్నాడు మనం కూడా యథార్థంగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు మనల్ని కూడా కలుసుకోవాలని ప్రభు ఆశపడుతున్నాడు మనతో కూడా సంభాషించాలని దేవుడు ఆశపడుతున్నాడు మన జీవితాలు దేవుడికి ఆ రీతిగా సమర్పిస్తే ఆ రీతిగా దేవుని సన్నిధిలో యథార్థంగా మనం నడుచుకుంటే దేవుడు ఏ మేలు చేయక దేవుడు చేయక కాబట్టి మనము దేవుని దృష్టిలో ఎలా ఉండాలని పౌరు భక్తులు చివరిగా ఈ మాట చెప్పి నేను ముగి చేస్తాను పత్రిక పదో అధ్యాయం ఇరవై వచనంలో ఏప్రిల్కి రాసిన పత్రిక పదవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో మన సాక్షికి కల్ముషము ప్రోక్షింపబడిన హృదయము గలవారును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారునై ఉండి విశ్వాసములో సంపూర్ణత నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము అంటే లోకంలో రక్షించబడిన మనం యేసు ప్రభువుని సొంత రక్షకుని అంగీకరించిన మనం ప్రభువుకి మన జీవితాలు సమర్పించుకున్న మనం ఎలా ఉండాలనంట మనస్సాక్షికి కల్మషం తోచకుండా ఉన్నట్లు ప్రోక్షింపబడిన హృదయం గలవారమై రేవుని రక్తంతో ప్రోక్షించబడిన హృదయం కలిగిన వారమై లేనటువంటి హృదయం కలిగిన నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము దేవుని వాక్యముతో మన శరీరాల్లో ఉన్న మలినల్ని కడుక్కున్నటువంటి వారమై అంటున్నాడు విశ్వాసంలో సంపూర్ణ నిశ్చయత కలిగి మన మనస్సాక్షిలో కల్మషం ఉండకూడదు మన హృదయంలో దోషం ఉండకూడదు మన శరీరంలో దేవునికి వ్యతిరేకమైన ఏది కూడా ఉండకూడదు విశ్వాసంలో సంపూర్ణ నిశ్చయత మనకు ఉండాలి అనుమానం ఉండకూడదు దేవుడు అంటే అనుమానం మనకు ఉండకూడదు యథార్థమైన హృదయముతో మనం దేవుని సన్నిధికి చేరదు అంటే మనం దేవుని సన్నిధికి చేరే సమయానికి ఎలా ఉండాలి మనం మాట్లాడుతున్నాడు కల మనస్సాక్షికి ఏ కల్మషం ఉండకూడదు హృదయంలో ఏ దోషము ఉండకూడదు నీ శరీరంలో ఏ పాపము ఉండకూడదు నీ విశ్వాసంలో ఎటువంటి అనుమానం ఉండకూడదు నీ హృదయంలో యథార్థత ఉండాలి వీటితోటి మనం ప్రభు సన్నిధానానికి చేరతాం వీటితోటి మనం ప్రభు సన్నిధానానికి చేరతాం నీ హృదయంలో యథార్థత లేకపోయినా నీ మనస్సాక్షిలో కల్ముషం నీ శరీరంలో పాపమున్నా చూడండి దేవుని సన్నిధానానికి మనం చేరలేము కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకొని మన యాత్రలో మన విశ్వాస యాత్రలో ప్రభుకు దగ్గరగా ఎందుకనంటే మనకు తెలుసు ఈ లోకంలో ఉన్నంత మటుకు మాత్రమే కాదు యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నంత మటుకు ఆయన మనకు ప్రభు అయితే ఈ లోకంలో ఉన్నంత వరకే ఆయన మనకు దేవుడు లోకంలో ఉన్నవరకంటే ఎంతో భయంకరమైనటువంటి దౌర్భాగ్యులు మనం చెప్పి పౌరు భక్తుడు చెప్పాడు ఎందుకనంటే వాళ్ళే గొప్పవాళ్ళు వాళ్ళే మంచోళ్ళు వాళ్ళే తెలివి ఈ లోకంలో వరకే యేసు ప్రభు వాళ్ళే మంచి వాళ్ళు ఎందుకనంటే వాళ్ళు తింటున్నారు తాగుతున్నారు ఎంజాయ్ చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ నీవు నేను నమ్మిన సత్యం ఏంటిదంటే నీవు నేను ఏసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చామని అంటే నీవు నేను యేసు ప్రభుని ఎందుకు ఒప్పుకున్నాము అనంటే పరలోకరాజ్యం కోసం దేవుని సన్నిధం కోసం నిత్యత్వం కోసం నిత్య జీవం కోసం దేవుని సన్నిధిలో యుగ యుగాలు జీవించడం కోసం లోక సంబంధమైన వాటి కోసం అయితే దేవుని దగ్గరికి రానాల్సిన అవసరం లేదు ఆయన దగ్గర రానోళ్ళు ఇంకా బాగున్నారు అన్యాయం చేస్తున్నారు అక్రమాలు చేస్తున్నారు డబ్బులు సంపాదిస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు కానీ నీవు నేను పట్టుకున్నది నీవు నేను యేసు దగ్గరికి వచ్చింది ఆ నిత్యరాజ్యం పొందుకోవడానికి ఆ దేవుని సన్నిధి నానికి కాబట్టి ఈ గుణగణాలు మనకి బహు ప్రాముఖ్యమైనవి అని ప్రభావుల భక్తులు మనకి ఈ రోజు జ్ఞాపకం చేస్తున్నారు కాబట్టి వీటి కొరకు మనం ప్రయాసపడి దేవుని సన్నిధిలో ప్రవేశిద్దాము దేవుడి కృపను మనందరికి అనుగ్రహించినగాక దేవుడి కొద్ది మాటలు బీగించి ఆశీర్వదించనుగాక అర్థం చేసుకుందాము పరిశుద్ధుడమైన తండ్రి ప్రేమ కనికరం గల దేవ కృప కలిగిన మా ప్రభు నీకు వందనాలు స్తోత్రముల స్థతులు చెల్లిస్తున్నా ప్రభు ఇంతవరకు తండ్రి వాక్యం ధర మాట్లాడుతూ వచ్చారు ఏషా గ్రంథంలో నుండి నాయన దానియల గ్రంథంలో నుండి నువార్తలో నుండి ప్రభు ఎన్నో విషయాలు ప్రభు మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన వచ్చినారు తండ్రి ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లిస్తూ తండ్రి నాయన యథార్థకరమైన హృదయాన్నే మీరు కోరుతున్నారు యథార్థమైన ప్రార్థనే మీరు కోరుతున్నారు అదే మీకు సంతోషం తెలియజేస్తున్నారు నీకు అను దృష్టి నాయన లోకమంత్ర సంచారం చేస్తుంది యథార్థత కోసం నా ప్రభావ తండ్రి మేము కూడా యథార్థవంతులంగా ఉండాలా ప్రభా నీ సన్నిధిలో తండ్రి యథార్థవంతులంగా జీవించాలనైనా నాయన ఇంతవరకు నా ప్రభా నా జీవితంలో నేనేమైనా తండ్రి యథార్థంగా లేకపోయినైనా నీ పాదాల చింత ఒప్పుకుంటున్నాను నేను నీ సన్నిధిలో నాయన క్షమాపణ కోరుతున్నాను నైనా నన్ను క్షమించండి మళ్ళించండి నీ కొరకు యదార్థంగా జీవించడానికి నీ కొరకు వర్షం కలిగి జీవించడానికి ప్రభావ నీకు మయంకరంగా జీవించడానికి నేను సంతోషపరిచే రీతిగా నేను జీవించడానికి ప్రభావ మీ సహాయం అనుగ్రహించండి మనకు సాక్షికి ఎటువంటి కల్మషం లేకుండా నా హృదయంలో ఎటువంటిది లేకుండా ప్రభావ యదార్థమైన హృదయం కలిగిన వాడినే తండ్రి నా ప్రభా విశ్వాసంలో సంపూర్ణత నిశ్చిత కలిగిన వాడినే నీ సన్నిధికి చేరినట్లుగా ప్రభావ మా అందరికీ మీ కృప అనుగ్రహించమని మేమంతా కూడా తండ్రి నీ కొరకు ప్రయాస వరంగా నీ ఎదుటి యథార్థంగా నిలుచుండే వరంగానే తండ్రి ఆ రీతిగా మేము ముందుకు వెళ్లే వరంగానా తండ్రి మాకు సహాయం అనుగ్రహించమని మీ కృపను అనుగ్రహించమని తండ్రి మీ పాదాల చింత మొర పెడుతున్నాం మీ ఆత్మతుని నడిపించండి మమ్మల్ని అయినా బాగు చేయండి మీకు ప్రీతికరంగా జీవించడం కంటే గొప్పదని లోకంలో మాకు ఏది లేదు నాయన మీ చిత్తం నెరవేర్చడం కంటే మిమ్మల్ని మహింపరచట మా జీవితం లోకంలో లేదు ప్రభావ కాబట్టి తండ్రి సంపూర్ణంగా మా శరీరాలను మీకు సమర్పించుకుంటున్నాం ఆ తండ్రిని అయినా మా ప్రవర్తన అంతటి మీ అధికారాన్ని ఒప్పుకుంటూ ఉన్నాం నడిపించండి కృప చూపించండి మా మార్గం సరళం చేయండి మా సబుద్ధిని నాయన మా సొంత ఆలోచనలు కొట్టివేయండి మీరేనైనా ప్రభావ మాలో ఉండి నైనా మమ్మల్ని నడిపించమని మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నిత్యం చేసే ప్రాణ విజ్ఞాపనులు తండి ఇరిగిన దేవుడు ప్రభావ ప్రతి ఒక్కటి నేను మీరు నెరవేర్చమని మీ కృపను అనుగ్రహించమని ఇంతవరకు నైనా మీ సన్నిధిని మాకు అనుగ్రహించినందుకే వీళ్ళది వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధి ప్రార్థించి తో తిరించి వేడుకుంటున్నాను మన ప్రభు ఏసు కృప కనికరము ప్రేమ సమాధానము నడిపింపు చేరవచ్చిన మనందరికీ లోకంలోని సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైండి నడిపించిన ఆ మేన్ అందరికీ ప్రైజ్లాడు అందరికీ ప్రైజ్లాడు ప్రైజ్ లోస్టర్ తొందరగా ప్రైజ్ తిన్నాడు ప్రైజ్ లో బ్రదర్స్